ప్రార్థన చేద్దాం పరుశుద్ధ దేవా వేసా మీకు వదనాలైనా సర్వోన్నతుడ సమస్త సృష్టి మూలకారకుడ మా దేవా మీకు వదనాలనైనా ప్రవ్వా ఈ యొక్క దినమంతా సాయం చేతి నడిపించినారు దాన్ని మీకు ఎంతో వదనాలు సురక్షితంగా మీ యొక్క సన్నిధి నడిపించినారు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ముఖ్యంగానైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఎంతో ఆసక్తితో నచ్చినాం ప్రవ్వా మీ వాక్యమే మాకు విమోచన మీ వాక్యం ధరనే మాకు స్వసత మీ యొక్క వాక్యం ధరనే మాకు ఆదరణ ప్రభా ఈ లోకంలో ఎక్కడా సమాధానం లేదు ఈ లోకంలో ఎక్కడ శాంతి లేదు మనుషులు పలు పలు విధాలుగా పలు పలు స్థలాలకు పరిగెత్తుతున్నారు ప్రభా సమాధానం కొరకు శాంతి కొరకు ఏదో సంపాదించుకుందామని కాని ప్రభా సమస్తం మీలో ఉంది నైనా అది మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభావా సైన్యములకి అధిపత్యకు దేవా మీకెంతో స్తోత్రాలు నైనా ఇస్లాయలు తండ్రి మీకెంతో వదనాలు ప్రభా నైనా మాకు తండ్రిలాగా ఉండి మమ్మల్ని చేపట్టుకుని ఇంతకాలం నడిపించినారు దాన్ని బట్టి మీకు వదనాలు ప్రభావ ఓ ప్రభావ ఇంకా మేము చిన్నపిల్లల లాగానే ఉన్నాం మమ్మల్ని హత్తుకొని నడిపించమని ప్రార్థించినాం మమ్మల్ని ఎత్తుకోమని ప్రార్థించిన ప్రభావ దృష్టికి మమ్మల్ని అప్పగించదని ప్రార్థించినాం ప్రష్టత్వానికి మమ్మల్ని అప్పగించదని ప్రార్థించినాం మమ్మల్ని ప్రభావ జాగ్రత్తగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఓనైనా మిమ్మల్ని యథార్థతతో ఓ ప్రభావ మేము పరిశుభంగా మిమ్మల్ని స్థుతించి సేవించాలని ఆయన అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయ వినయభయభక్తులు కలిగినైనా ప్రీతికరమైన సేవా జీవితంలో మేము ముందులాగానే శాపడం స్వార్థము ధనాపేక్ష మాలో లేకుండా శాపడమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో మేము జీవించాలా ప్రవ్వా అప్రైట్ జీవితం మాకందరికి అనుగ్రహించండి మాలో ఇంకా ఏమైనా తప్పిదమ్లు ఉంటే చూపించండి మాలో ఇంకా ఏమైనా ఆయాస్కరమైన ఉంటే చూపించండి వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ యొక్క కనికరం మేము పొందాలనైనా ప్రవ్వాళ మా యొక్క పాపములు మాకు అడ్డుగా ఉంటున్నాయినా మీ నుంచి స్వస్సత పొందలేకుండా అడ్డగిస్తున్నాయో చూడండి ప్రవ్వా అవి మాకు చూపించమని ప్రార్థించాం వాటి మేము బిడుదల పొందాలా మీ అందుకు మేము స్వస్సత నొందాలా ప్రవ్వా అటువంటి బిడ్డలుగా సేవకులుగా మమ్మల్ని తయారు చేయండి ఈ యొక్క సాయంత్రం సమయంలో మేము జకరే గ్రంథంలోని ప్రవచనాత్మకమైన యొక్క దర్శనాలు ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ప్రవ్వా అందులో సత్యాన్ని గ్రహించలాగనా ప్రా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఈ ఇది మనుషుల వల్ల కలిగినది కాదు నైనా ఇది సమస్తము మీ ముల కలిగిందే ప్రవ్వా కేవలం మీ కలగాల ప్రవ్వా మీరే మాకు అది చూపించండి క్షణం ఈ రోజు మేము వాటిని గ్రహించాలా ఈ రోజు మేము వాటిని చూడాలా మా యొక్క మాంసపు కనులు కాదు ప్రవ్వా చూడాల్సింది మా యొక్క ఆత్మీయ కనులు అవి చూడాల అటువంటి కనులు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎన్నిసార్లు చెప్పినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం వాక్యం సలవిస్తుంది కాబట్టి మేము ఆ రీతి ఉండడానికి వీల్లేదు ప్రవ్వా గొప్ప హఠాత్తుగా నాశనం కావడం మేము చూస్తాం బైబుల్లో ప్రభావ వాళ్ళ అరీతిగా కాకుండా ఉండాలని మేము ప్రయాసపడుతున్నాం ఎంతో బాధతో ఎంతో వేదనతో మేము ఈ యొక్క మీ సరిగి తీసుకొస్తున్నాం ప్రవ్వా అది మీరు చూస్తున్నారు క్షణం నైనా అది వేదనతో కూడిన ప్రార్థనని మీరు మాకు చూపించినారు ప్రవ్వా ఆ యొక్క తెలి చూసినప్పుడు మీరు ఎంతగానో ఏడ్చినారు ప్రవ్వా ఏడ్చిలేంని చూసినప్పుడు మీరు ఎంతగానో ఏడ్చినారు ప్రవ్వా అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అదే భారాన్ని మీరు మాకు అనుగరించినారు ప్రవ్వా అవునైనా ఆ యొక్క తన మళ్ళీ వదకు తేబట గోరపిల్ల జీవితం లాగా కాబోతుంది ప్రావ్వానైనా వారిని వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల మీ యొక్క చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వారి సత్యాన్ని చెడులాగన వాళ్ళ ఆత్మీ నేత్రాలను బిప్పమని ఈ యొక్క దేవత వారికి గుడ్డితనాన్ని కల్పించింది ప్రవ్వా ఆ గుడ్డితనం నుంచి వాళ్ళకి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రవ్వా మీరే మహిమనందమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వ్యాఖ్యలు అన్నింటి ద్వారా మీరే మహిమనంది మీ రాక వరకు పరచుకోమని ఏసు క్రీస్తు పరిషత్ ఈరోజు మే ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఇంకా జకర్యా గ్రంథంలోని వాఖ్యాలనే ధ్యానిస్తున్నాం జకర్య బబులోను కాలానికి సంబంధించినవాడు కాబట్టి ఆయన చెప్తున్న వాక్యాలు బబులోను కాలంకి సంబంధించింది అంటే బబులోను ఇంతకుముందు అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు మనం ఇప్పుడుంటున్నది బబులోను కాలము అన్న విషయాన్ని దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడింది ఇక్కడ ఇది ఈ లోకంలో ఎవరు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కానీ ప్రభు మనకు చూపిస్తుండే ఇది నిజంగా బబులోను వెనకీ బబులోను ప్రపంచాన్ని పరిపాలించిన దేశం గొప్ప దేశం ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఎట్లుందో ఆ రోజులలో సెవెన్ హండ్రెడ్ బీసీలో అది ఆ రీతిగా పెద్ద మైదానము పెద్ద గొప్ప దేశమది అది భూరాజులని గలగడలాడించిన దేశం అది ఈరోజు నేల మట్టుకు అది తెగవేయబడింది అడ్రస్ లేకుండా నామరూపాలు లేకుండా భూమి భూ అది పేర్కపోయింది కానీ ప్రడం మట్టుకు మనం దాన్ని చూస్తున్నాము ఇంకా దేవుడు అది మన కాలంలో ఉందని చూపిస్తాడు పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతవైన పాతవి కళ్లకు కనిపించడి పృత్తవి ఆత్మకు కనిపించది కాబట్టి ఇవి ఎందుకు ఎవరు చూడలేరంటే అందరూ కళ్లతో చూడడానికి ప్రయత్నం పడుతున్నారు మతపరమైన జీవితం ప్రతి మతం అంతే మతం కూడా శారీరకమైన జీవితమే అంత కళ్లతో చూడాల నిష్ఠ నియమము అవన్నీ శరీరానికి సంబంధించినవి ఆత్మకు సంబంధించినవి ఆత్మకి అటువంటి నియమాలు ఉండవు కాబట్టి ప్రకటన గ్రంథం ఒకసారి చూడ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఒకసారి గమనించండి ఆ మహా పట్టణమైన బొబులనికి సంబంధించిన వాక్యం ఎవరికైనా కనిపిస్తుందా పదిహేడో అధ్యాయంలో ఇక్కడ ఒక దర్శనం గురించి దేవుడు మనకు చూపిస్తున్నాడు చివరి వచనంలో ఆ మహాపట్టణము దేనికి సంబంధించింది అన్న విషయాన్ని అది ఒక స్త్రీకి సంబంధించింది ఆ మహాపట్టణం సరే సాధారణంగా పట్టణం అంటే మనుషులు ఉండేది లేక అది గంభీరంగా కనిపించది పట్టణానికి గ్రామానికి తేడా అదే కాబట్టి గంభీరంగా కనిపించే పట్టణం కానీ ఆ పట్టణమే స్త్రీ అని కూడా చెప్పబడుతుంది అక్కడ మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా మహాపట్టణమే కాబట్టి అది ఒక స్త్రీ అది భూరాజులని ఏలే పట్టణం దాన్ని ఎర్జులేమంటారు లేక దాన్ని మతపరమైన జీవితం అంటాము లోకమంతా విస్తరించిన మతపరమైన జీవితం కూడా అది ఏ మతమైనా కాని పర్లేదు కానీ ముఖ్యంగా దానికి నిలయం మీకు తెలిసిన మతం కాబట్టి బబులు మహా మహాపట్టణము మన కన్న ముందు ఉందనే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు బోధలో క్రైస్తవ బోదలో ఇది ఏ రీతి ఉంటుందంటే అది రోమపట్నం అని లేక అమెరికా అని లేక న్యూయార్క్ అని కాబట్టి హాలీవుడ్ అంటే చాలా భయంకరమైన పాపం ఉంటది హాలీవుడ్ లాస్ వేగస్ ఇలాంటి పట్టణాలలో చాలా భయంకరమైన పాపం ఉంటుంది కాబట్టి అదే దేశము మహాబబులోనికి నిలయమని దాని గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు మనం చూపించిండడు అవి శారీరకమైన గౌ ముందు అవి ఆత్మీయమైనవి తర్వాతనే అవి శారీరకంగా కనిపిస్తూ ఉంటాయి వారికి దృష్టాంతములుగా జరిగి యుగంతమంది బుద్ధి కలడానికి మనకు రాయబడ్డాయి మనకు కనిపించేది ఆత్మీయ దృశ్యం చూస్తే అర్థం కానీ అవి ఒక దేశానికి ఒక పట్టణానికి సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించింది ఈ ప్రపంచమంతా ఒక పట్టణంలాగా తయారైంది ఇది ఒక వింతరకమైన పట్టణంగా తయారైంది సరే ప్రపంచం అంటే బయట ఉండేది కాదు ప్రపంచం లోపల ఉండేది విషయాన్ని ప్రభు మనకి మాట్లాడింది అది భూమికి సంబంధించింది భూ రాజులకు సంబంధించింది భూమి అంటే మళ్ళా మతపరమైన జీవితానికి సంబంధించింది భూమిలో ఉండే రాజులు సర్పములు తేలిక సాధించం కాబట్టి ఇవన్నీ ప్రభు మనకి చూపిస్తూనే ఉన్నాడు ఆ మహాపట్టణము ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయంలో మనం కొంతకాలం కింద ఈ విషయాలు చూసినాం కూడా ఇర్మియా గ్రంథము యాబాయో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినం ఆ మహాపట్టణము ఆ స్త్రీ స్త్రీ అంటే సంఘం సంఘానికి సాదృశ్యం కాబట్టి మహాపట్నము బబులోను పట్నము స్త్రీకి సాదృశ్యం లేక సంఘానికి సాదృశ్యం లేక మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం దానికి రకరకాల మతాలు కలుస్తాయి అవన్నీ గుంపులు గుంపులుగా అత్తుకోని ఉంటాయి కానీ ఎవరి ఐడెంటిటీ వాడికే కానీ చివరికి ఒక పెద్ద గుంపే కాబట్టి ఈ లోకం అంతా బబులోనుకు సాదృష్యంగా ఉందని ప్రభు మంతా మాట్లాడుతున్నాడు అందుకే ఎనిమిదవ వచనంలో ఇది ఇది హెచ్చరిక ఇది ఆజ్ఞ మనం ఏం చేయాల బబులోనుండి పారిపోడి బబులోని ఇక్కడ ఎక్కడ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని ధనించరు ఒకప్పుడు ఉండే బబులోను ఇప్పుడు లేదు కాబట్టి ఈ వాక్యం నాకు వర్తించదు అనుకుంటారు కానీ వాక్యము జీవం ఇందులో జీవం ఉంది కాబట్టి ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతానుంటాయి మన కాలాన్ని పచ్చినప్పటికీ లేకపోతే ప్రాణంగా ఆ విషయాలు అది మూడు గుంపులుగా విభజింపబడింది అన్న విషయాన్ని మనం మీరు సార్ కాబట్టి బబులో నుండి మనం పారిపోవాల మతం నుంచి ఏ మతానికి మనం అంటుకొని జీవించదు ఎందుకంటే మతం అనేది మనుషులు తయారు చేశారు వాళ్ళ స్వార్థం కొరకు తయారు చేశారు ఏ మతమైనా కానీ క్రైస్తవ మతం గురించి ముఖ్యంగా మనం మాట్లాడతాం మనం వేరే మతాల గురించి ఎప్పుడు మాట్లాడము ముఖ్యంగా క్రైస్తవ మతం ఎందుకు పాడైపోయింది ఎందుకంటే అది ఎందుకు పాడైపోయింది అన్న విషయం మనం ధరించినప్పుడు ఈ రోజు దేవుడు మతం మాట్లాడుతున్నాడు అది ఏ రీతిగా పాడైపోతూ వస్తుందంటే తెల్లవారు ప్రాంతంలో వాకింగ్కి పోయినా వాకింగ్కి పోయినప్పుడు ఒక కనీసం ఒక గంట అవన్నీ విషయాలు నాకు బయలుపరుస్తాను దేవుడు గంట గంట అయిపోయింది ఎట్లా ఈ యొక్క మతము లేక బబులోను ఎందుకు చెడిపోయింది దాన్ని దేవుడే ఆశ్రయించి దానికి దేవుడే వైభవాన్ని అనుగ్రహించిండు దానికి సమృద్ధిని అనుగ్రహించిండు అయినా ఎందుకు అది చెడిపోయింది చూడండి కష్టాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దేవునికి ఆనుకొని ఉంటాడు దేవునికి దూరంగా కాబట్టి దేవుడు కూడా కావాలనే సుఖాన్ని అనుగ్రహించి నేను పరీక్షిస్తా ఉంటాడు నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నన్ను హత్తుకుంటున్నావు సుఖంలో నన్ను హత్తుకోవా అంటే నువ్వు వేసుధారా కొన్ని కష్టంలో ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వస్తాము సుఖం ఉన్నప్పుడు దేవుని నుంచి సుఖం ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్సే ప్రేయర్ ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు ఫైవ్ అవర్స్ కూడా ప్రేయర్ చేస్తారు మనిషి బలైనది కాబట్టి నీకు కష్టం సరే ఉపాసమున్న గంటలు గంటలు ప్రార్థన చేసినవు దేవుడి కనికరించి నిన్ను ఆశ్రయించు నిన్ను కాపాడి నిన్ను రక్షించుకున్నాడు నీకు అనుగ్రహించిండు ఆయన అవన్నీ అనుగ్రహించినాక నువ్వు అదే భారంతో అదే ఆసక్తితో ఆయనకు అంటుకొని ఉన్నావా ఈ రోజు మతం ఎట్లుందంటే ఎప్పుడు దేవుడి నుంచి ఏదో పొందుకోవాలా ఏదో పొందుకోవాలా ఏం పొందుకోవాలా ఈ లోకాతీతమైన ఆశ్రదలు పొందుకోవాలా ఈ లోకానికి సంబంధించిన పొందుకోవాలా ఎవరు ప్రార్థన చేసినా నాకు ఇది కావాలా నాకు అది కావాలా నాకు ఇది కావాలా అది కావాలని కానీ ఎవరికి కూడా రక్షణ అనుభవం కావాలని ప్రార్థన చేస్తలేదు ముఖ్యంగా మతపరమైన క్రైస్తవ జీవితంలో రక్షణ అనుభవము పోగొట్టుకుంటున్నారు అది ఎంతో విలువ గలది మనం ఎట్లా పోగొట్టుకుంటాం కానీ వీళ్ళందరూ దాన్ని పోగొట్టుకుంటున్నారన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తుండడు అందుకే నువ్వు అందులో ఉంటే నువ్వు కూడా పోగొట్టుకుంటావు బబులోన్ లో నువ్వు ఉంటే నువ్వు కూడా పోగొట్టుకుంటావు అందుకే దాని నుండి పారిపోవుడి దాని తర్వాత కల్దిల దేశంలో నుండి బయలువెల్లుడి కల్దీ దేశమన్నా బబులో దేశమన్నా ఒకటే కల్దీయులన్న ఒకటే సరే నేను కొన్ని సంవత్సరాల క్రితం కల్దీయుల గురించి ఎక్కువ చదివిన వాళ్ళ కల్చర్ ఏంది వాళ్ళ సంస్కృతి ఏంది వాళ్ళు ఎక్కడ పుట్టిండ్రు ఎక్కడికి మీకు ఒకరు తెలుసా అబ్రాహం ఇక్కడ నుంచి వచ్చింది కల్దీ ప్రాంతం నుంచి వచ్చింది కదా అబ్రామం ఏం చేసిండు విగ్రహాన్ని పూజించేటాడు తనే విగ్రహాలు చేసుకున్నట్టాడు ఆయన శిల్పి రాళ్ళని శిల్పాల విగ్రహాల చేసుకుని దానికి పూజించాడు ఒక రోజు దేవుని స్వరం వినిపించింది నువ్వు చేసిన పని ఏంది పిచ్చి పని ఏమైనా జ్ఞానముందా ఆ రాయి ఆ రాయిని నువ్వు బొమ్మలాగా చేసుకుంటున్నావు అంటే నువ్వు తయారు చేస్తున్నావు నేను కదా మనిషిని తయారు నాకు రావాలి కదా మహిమ నువ్వు నీ తెలివిని ఉపయోగించి నీకు కళ ఉంది కాబట్టి ఆ రాయిని విగ్రహంలాగా చేసుకుని నువ్వు పూజిస్తున్నావు నీకు ఏమైనా తెలివి అన్నప్పుడు ఆయన స్వరము ఎవరు అతను మాట్లాడుతున్నాడు ఆయన చూడలేదు కన్నగుడు కనిపించారు చూడండి ఈ విషయం కొందరికి దేవుడు దర్శరీతిగా కనిపించి మాట్లాడుతుంటాడు ఎందుకంటే ముస్లింస్ అని ప్రపంచమంతట ముస్లింస్ జీసస్ దర్శనంలా కనిపిస్తాడు లేక కళల కనిపించి వాళ్ళని రక్షించుకుంటున్నాడు ఎంతమంది ముస్లింస్ వాళ్ళ సాక్ష్యాలు వింటే నేను విన్నా గతంలో నాకు చాలా సార్లు జీసస్ కళ్ళ కళలో కనిపించి మాట్లాడి అందుకు నేను ఆయన స్వీకరించిన ముస్లింస్ ఈ రోజు ప్రపంచం ముస్లింస్ లక్షలాది ప్రజలు ప్రభు నమ్ముకుంటున్నారు ఎందుకంటే అదొక కారణం ఆయన కళల రూపకంగా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు అయితే చాలా మంది ముస్లింస్ సాక్ష్యమిస్తుంటే నేను విన్నా ఏంటంటే నాకేం కలగలేదు కానీ ఇతర క్రైస్తవుల గుణగణాలు చేసి వాళ్ళ ప్రవర్తన చూసి నేను మారిపోయినా అన్న చెప్పిన సాక్షను కూడా నేను విన్నాను సరే అది రెండో విషయం ఎందుకంటే మన ప్రవర్తన కూడా ఆ రీతిగా ఉండాలా మనము ప్రభుత్వం మనుషులు నడిపించాలంటే మనం ఆ రీతిగా ఉండాలి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా అన్నిటినీ తలాలా అన్నిటినీ భరించాలా అన్నింటినీ ఓర్చుకోవాలా అందరినీ ప్రేమతో ఉండాలి కానీ ఈ లోకము ప్రేమించకపోవచ్చు ఎందుకంటే లోకమంతా స్వార్థంతో కూడింది ఇదంతా అక్రమంతో విస్తరించింది అన్నిటికల ప్రేమ చల్లరిపోయింది ఎవరిని మీద స్పెషల్ గా ప్రేమ చూపించాడు కానీ నువ్వు మటుకు చూపించాలా ప్రేమ ఎందుకంటే అది నీకు అనుగ్రహించబడ్డ అది ఒక వాగ్దానం అది ఇది ప్రేమ సిద్ధాంతం క్రైస్తవ జీవితం ప్రేమ సిద్ధాంతం ఎటువంటి వాడిని మనం ప్రేమించాలా ఎటువంటి వాడిని క్షమించాలా అది వాళ్ళు ఆసలగా వాడుకోవచ్చు వాడుకోని పడలేదు ఎందుకంటే మనం మతపరమైన జీవితాలను చూస్తూ ఉంటాము మనుషులు మనల్ని వాడుకొని పడలేదు కానీ మన తలంపు ఒకటి ఏంటంటే ప్రభు ప్రేమను వాళ్ళకి చూపించాలి అందుకొరికే మనల్ని ఇక్కడ నడిపించండి ఈ లోకాలను నడిపించండి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ విగ్రహాలను పూజిస్తున్నప్పుడు ప్రభు మాట్లాడిన మాటలు విని నీ నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధుమిత్రులను విడిచిపెట్టు నీ కుటుంబాన్ని నీ ఆస్తి అంతస్థాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించి అన్న స్వరాన్ని విని ఏ బొమ్మ చూడలే ఏ పుస్తకం చదవలే ఏ దర్శనం చూడలే కేవలము కని విని ఎరగని ఆ దేవుని స్వరాన్ని విని ఆ దేశాన్ని విడిచిపెట్టేచ్చు ఆయన బాధ ధనికుడు కల్దియా ప్రాంతంలో బహు ధనికుడు అన్నింటిని విడిచిపెట్టి వచ్చండి సరే మన మీ సార్ ధనిసిన అబ్రాహం గురించి ఆయన అన్ని విడిచిపెట్టి ప్రభు చెప్పినట్టు అన్నింటిని విడిచిపెట్టరామని కానీ ఆ అన్నింటినీ రాలే వాళ్ళ నయనం తెచ్చుకుంటే తెరహును వాళ్ళ చిన్నైనా కొడుకును తెచ్చుకున్నాడు లోతును దాని తర్వాత ఏమైనా తెచ్చుకున్నాడా బంగారం తెచ్చుకున్నాడు మీకు తెలుసలేదు ఆస్తులు తెచ్చుకున్నాడు తర్వాత మేకలు గొర్రెలు అవి తెచ్చుకున్నాడు అన్నింటిని విడిచిపెట్టి రమ్మంటే అవి తెచ్చుకున్నాడు అవన్నీ క్రమేణ పోడం జరిగింది ఆయన తండ్రి చనిపోవడం నలభై సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది జీవితంలో తండ్రి నేను చూపించాను మ్యాప్స్ లో ఏ ప్రాంతంలో ఆయన ఎంత కాలం అక్కడ జీవించిండో వాళ్ళ తండ్రి చనిపోయినంతరకు అక్కడ నుంచి దేవుడు తీసుకపోలే నేను తన తండ్రి చనిపోయినంత వరకు ఆయన ఓపిక ఎందుకంటే దేవుడు తరచుకుంటే తండ్రిని చంపేవచ్చు చలో నేను ఒక పని ద్వారా గొప్ప జనం రాబోతుంది ప్రపంచం భవిష్యత్తులో రక్షణ సువార్థాన్ని ప్రకటించే గుంపు రాపోతుంది అన్న తలంపు కలిగిన దేవుడు తెరహుని ముందుగా చంపచ్చు కానీ అబ్రాము కొరకు అని ఉంది వాక్యం అబ్రాము మీద ప్రేమ అబ్రా కొరకు తన తండ్రిని చంపలే కానీ తన తండ్రి తన కాలం ముగించుకున్న వరకు అతన్ని ఆపిండు అరణ్యంలో తన తండ్రి చనిపోయినాక అప్పుడు లేచి తన ఆస్తి తన పశువులను అన్నిటిని తీసుకొని పని అప్పుడు బయలుదేరుతున్నాడు బయలుదేరి సుధమా సుధమగమా అంతవరకు రాలేదు పాలస్తీనా ప్రాంతానికి వచ్చిండు దాని తర్వాత అక్కడ కొంతకాలం ఉన్నాడు అప్పుడు లోతుకి అబ్రాహం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి అబ్రాహం పని వాళ్ళకి కొట్లాటలు జరగడము అక్కడ క్లియర్గా ఉంది దేవుడే అది క్రియేట్ చేసిండ దేవుడు ఎందుకు కొట్లాటలు పెడతాడు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకు కొట్లాటలు పెడతారు మీరు విభజింపబడి విస్తరిస్తారు పేతురికి పౌలకి కొట్లాట మీరు ఎన్నిసార్లు చేశారు అపృష్టకరంలో కాబట్టి ఆ రోజు కాలం నుంచి చూసుకుంటే ఈ రోజు కాలం వరకు కూడా ఈ రీతిగా తయారైతింది బబులన్న విషయాన్ని జ్ఞాపించింది కల్దియా ప్రాంతం అంతా విగ్రహారాధనకి నిలయం వెనకడికి ఆ కాలంలో కాబట్టి ఆ విగ్రహారధనకి నిలమైన ఆ ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చే మనము కూడా అందరికెళ్ళి బయటికి రావాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ ఇక్కడ మనసారి చూడండి బహుళంలో నుండి పారిపోవుడి మనం పారిపోవాలా మతంలో ఉండొద్దు కల్దియా దేశంలో నుండి బయలు వెళ్లడి నుంచి దూరం బయటికి పోవాలా మనం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ ఈ లోకాన్ని ఏదో సంపాదించుకోవాలా ఈ లోకంలో ఆస్తులు అంతా సంపాదించుకోవాలి సరిపోదా రెండు కావాలా మూడి కావాలా రెండు కార్లు కావాలా ఇది గుణగణం అనమాట ఈ రోజు మనుషుల గుణగణం ఏ మతం గుణగనం ఒకటే అది చెత్త గుణగణం దేవునికి వ్యతిరేకం కానీ మనం అటు ఉండడానికి వీళ్ళేది ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది దేవుడు వాక్యం మందలకు ముందు మేకపోతులు నడుచినట్లు ముందర నడువుడి ఇది గొప్ప జనానికి చెప్పాల్సిన వాక్యం అది మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందర నడువుడి అంటే దండకెళ్ళి బయటికి రండి ముందుకు పోండి అన్న ఇది మన సేవ జీవితం బొబ్ల నుండి పారిపోడి అని చెప్పాల్సిన సువార్థ మనం మనకి రెండు భారం దేవులను గురించి మొదటి భారం ఏంటంటే లోపలను చెప్పడం రెండో భారం బయట ఉన్నో అని పసిపిల్ల వాడికి పాలు తప్ప ఏం తాగలేని వాడు లోపల ఉన్నవాడు వాడికి అన్ని తెలుసు అనుకుంటున్నాడు కానీ వాడు కూడా పాలు తాగుతున్నాడు కానీ ఊర్పుతోని జాగ్రత్తగా వాళ్ళకి మనం ఇవన్నీ చూపించాలా ఒకేసారి పాలు తాగే వాడికి మాంసం పెడితే తింటాడ వాడు వానికి డైజెస్ట్ కూడా కాదు మరి ఆ ఇంటెస్టైన్స్ అట్లా మెచ్యూర్ కాలిత్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి మెచ్యూరిటీ ఉండదు అంత డీటెయిల్ గా మనం పోవద్దు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే విరోధముగా ఉత్తర దేశముల నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను ఉత్తర దేశం నుంచి ఉత్తర దీప్ నుంచి నేను ఒక గొప్ప జనాన్ని తీసుకురాబోతున్నాను మహా జనమును మహాజనమును అంటే బొలంటే గొప్ప ఉంది జనం బొమ్మలోనే గ్రేట్ పాపులేటెడ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది గొప్ప జనంగా కానీ దానికంటే ఇది మహా జనంగా ఉంది అన్న విషయాన్ని చూపిస్తున్నాడు దేవుడు నేను రేపు చున్నాను అంటే వాళ్ళని నేనే బలం బలపరుస్తున్నాను రేపడమంటే నేను బలపెట్టి లేపుతున్నాను అని చెప్తున్నాడు తర్వాత బొబులు విరోధముగా దానిని రప్పించుచున్నాను కాబట్టి ఉత్తర దిక్కు నుంచి ఒక గుంపు రాబోతుంది సరే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవచ్చు బొబులు అంటే మతపరమైన జీవితానికి నిలయము దాన్ని మీదికి ఉత్తర దిక్కు నుంచి ఒక గుంపును రాపిస్తున్నాడు ఉత్తరం ఎక్కడ చెప్పండి నార్త్ కదా ఉత్తరం నార్త్ తూర్పు తూర్పు పడమాట అంటే ఈస్ట్ వెస్ట్ ఉత్తరము దక్షిణము అంటే నార్త్ సౌత్ కరెక్ట్ ఉత్తరం అంటే నార్త్ కాబట్టి నార్త్ అంటే పైన అని అర్థం పైన అంటే కొండ అని అర్థం కాబట్టి పైన కొండ కాబట్టి అక్కడి నుంచి ఒక గుంపును తీసుకొస్తున్నట్టు అంటే కొండ ప్రాంతంలో జీవసించడం ఎవరు ఉభద ఉభద ఏదో కాబట్టి ఏదో సంతతి వారిని నేను తీసుకొస్తున్నా ఇవన్నీ మనకి దేవుడు ఎప్పుడూ బయల్పరచండి ఇప్పుడు నువ్వు కనెక్ట్ చేసుకుంటున్నావు అంతే తేడా కాబట్టి చూడండి ఇప్పుడు ఉత్తర దేశం నుండి మహాజనము ల సమూహంను నేను రేపు చిన్నాను కాబట్టి సర్పంలను రేపే వాడు మన ప్రవ్వే ఎందుకంటే అవి గణహీనమైన ఘటంలాగా ఆయన చేతిలో వరా అనే విషయం మీకు ఎన్నిసార్లు చూపించిన ఆయననే సమస్తం ఆయన ఆధీనంలో ఉంది అందుకే ఆయన అంటే సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది ఆయన ఇష్టం సరే ఆయన సృష్టికర్త కాబట్టి విచిల్విడిగా ఆయన చేస్తాడా చర్య నీతిగల న్యాయవాది ఆయన నీతిగలం వాడు కాబట్టి ఆయన ఇష్టమనడు జేడు అన్నిటిని క్రమంగా సక్రమంగా చేసేవాడు తప్పిపిన దాన్ని వెతుక్కునేవాడు వంకర దాన్ని స్ట్రైట్ గా చేసేవాడు కాబట్టి ఆయన తన ఇష్టమైన జేడు ఒక ప్రణాళిక ఉంది ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారంగానే చేస్తుండడు కానీ ఆయన ప్లాన్ ఎవరికి చెప్పాడు ఎక్సెప్ట్ నీకు నీకు తప్ప ఎవరికి ఆ ప్లాన్ చెప్పాడు ఏ మతస్తులకి చెప్పాడు ఆ ప్లాన్ ఆ ప్లాన్ నీకు చెప్తాడు ఎందుకంటే నువ్వు దాంట్లో బయటకు వచ్చినావు కాబట్టి కాబట్టి మనం అమల నుంచి బయటకు వస్తే వీటిని అర్థం చేసుకోగలం లేకపోతే నువ్వు ఎంత ఇంటెలిజెన్స్ ఉపయోగించినా ఎన్ని బుక్స్ చదివినా వీటిని నువ్వు అర్థం చేసుకోలేవు ఎన్ని వీడియోస్ ఎన్ని కేసెట్లు ఎన్ని బుక్స్ ఎన్ని స్కాలర్స్ ఎంత రీసెర్చ్ చేసినా ఇవి ఎప్పటికీ అర్థం కావాలి ఎందుకంటే అవి అంతా శారీరకమైనవి లోక రీసెర్చ్ అంతా శారీరకమైంది కాబట్టి ఈ కళ్ళకు సంబంధించింది అది ఈ కళ్ళకు సంబంధించింది కాదు ఇవి అర్థం కావాలంటే ఈ కళ్ళతో చూడాలి మనం కూడా కాబట్టి సరే త్వరగా మన వ్యాఖ్యలోకి వెళ్ళిపోతున్నాను ఆ జన్మ మీదకి యుద్ధ పంక్తులు తీర్చుతున్నారు వారి మధ్య నుండి ఆమే పట్టణ పట్టడడును మధ్య నుండి పట్టబడును కాబట్టి చూడండి ఆమె ఎక్కడుంది వీళ్ళు ఆమె చుట్టూ చుడుతున్నారు ఎప్పుడన్నా ఈ విషయం అర్థం చేసుకోండి గొప్ప జన్ము సర్పంల తేలిన మధ్యలో ఉంటది మూడవ అది మూడవ గుం వీళ్ళు ఉంటారు అన్న అన్న విషయం కాబట్టి వాళ్ళు ఆరితీగా పట్టబడతారు ఎట్లా పట్టబడతారు ఒక మీరు డిస్కవరీ ఛానల్స్ ఆనిమల్ ప్లానెట్ చూపిస్తారు ఆ నాలుగు పులులు ఒక్కసారి వచ్చి గేరో గేరవేస్తాయి చుట్టు ఏ జీవైనా కానీ అది అది బర్రె కావచ్చు ఎద్దు కావచ్చు ఏదైనా కానీ మధ్యలో ఉంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చి అటాక్ చేస్తాయి ఆ విధాలను ఎవరు చూపిస్తుంటే బైబిల్లో గొప్ప జనము అటాక్ చేయబడతారు అన్న విషయాన్ని కాబట్టి వారి మధ్య నుండి ఏ ఆమె తర్వాత ప్రజ్ఞ గల అంటే తేళ్లు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలనే రీతిగా ఎట్టి పరిస్థితుల్లో ఆ పట్టణాన్ని దోపుర సొమ్ముగా పట్టుకుంటారు ఎట్టి పర్స్ లో విడిచిపెట్టారు అని చెప్తున్నారు అక్కడ వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండాను అంటే వాళ్ళు ఒకసారి బాణం వేస్తే అది అది వేస్ట్ కాదు అది డైరెక్ట్ బాయి అటాక్ చేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా పట్టబడతారు మతంలో ఉండే వాళ్ళందరూ పట్టబడతారు కలుదైన దేశము దోపుడు సొమ్మగును వీళ్ళందరూ దోచుకున్న అన్న విషయాన్ని జ్ఞాపకం దాని దాన్ని దోచుకున్న వారు అందరూ సంతృష్టిని అంటే సంపూర్ణంగా దోచుకుంటారు ఈ విషయం నేను మీకు ఎన్నిసార్లు చూపించిన మన ప్రభు ఒక ఉపమాదరీతిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఎరుశలేం నుంచి ఒకడు బయలుదేరిండు వానికి పేర్లేదు ఊర్లేదు దారి మధ్యన వాడు పోతుండే ఎక్కడి నుంచి ఎరుశలేం కాదు బెత్ బెట్లహేం నుంచి ఎరికోపట్టణానికి వెళ్తున్నాడు అంతేనా అంతేనా ఎరిశలేం నుంచి ఎరికోపట్నానికి వెళ్తున్నాడు కరెక్టే దారి మధ్యలో దొంగల చేత పట్టబడి దోచుకునబడి పొట్టి గాయపరిచి అతని విడిచి వెళ్లిపోయి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళి కరెక్ట్ కొన ప్రాణం ఈ రోజు కొన ప్రాణంతో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కొంచెమే ఉంది ప్రాణం ఎందుకు నువ్వు ప్రభుల ఉంటే నీకు ఫుల్ ప్రాణం ప్రభులకెళ్ళి బయటికి వెళ్ళిపోతే నీకు కొంచెమే ప్రాణం లాస్ట్ మూవెంట్స్ ఫైనల్ మూవ్మెంట్స్ ఈ టైంలో నువ్వు అది గ్రహించకపోతే నువ్వు పోగొట్టుకుంటావు నీ ప్రాణం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే కాబట్టి వాళ్ళందరూ దొంగిల్లా వాడతారు అవన్నీ ఎందుకు చెప్తుండే ప్రభు పిచ్చల్లగా ఉత్తమానం ధ్యానించి పోవడం కాదు అవన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డే భవిష్యత్తు జరగబోతున్నాయి సరే ప్రవచనం అంటే ఒక విషయం అర్థం చేసుకోవాల ఈ మధ్య చాలా కేసులు దొరుకుతున్నాయి బ్రదర్ ప్రవచనం చెప్పండి బ్రదర్ చర్చలకు వెళ్ళి లేష్ చెప్పాలా నీ పేరు చెప్పాలా నీ ఊరు చెప్పాలా నీ ఇల్లు చెప్పాలా మీ ఇంట్లో ఇది ఉంది మీ ఇంట్లో డెస్క్ ఉంది మీ ఇంట్లో టేబుల్ ఉంది మీ ఇంట్లో కుర్చీ ఉంది మీ అది ఉంది ఆ డెస్క్ లోపల ఇది ఉంది విన్నట్టు పరస్టే కరెక్ట్ కదా నాకు అన్నిటి తెలుసు అది ప్రవచనం కాదు అది వివేచించడం కానీ ప్రవచనం ఎప్పుడైనా గానీ మన ప్రభుకి సంబంధించింది నేను ఒక రోజు ఇందిరా నుంచి వస్తున్నాను ఇంటికి వస్తుంటే అదొక పెద్ద మీటింగ్ అయితుంది ఒక స్వామీజీ ప్రవచనం చెప్తున్నాడు ఏమేమి ప్రవచనం చెప్తున్నాడు ఏమేమో చెప్తున్నాడు ఇంకా చాలా ప్రవచనం చెప్తున్నాడు చెప్తూ ఒక ప్రవచన ఏమిటంటే ఇంగ్లీష్ లకి దిగిపోయి తెలుగులో ప్రవచిస్త తెలుగులో చెప్తూ చెప్తూ సడన్ ఇంగ్లీష్ లో అంటే ఇండియా ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ పవర్ ఐ హావ్ నో డౌట్ అని ఇంగ్లీష్ చెప్పి మళ్ళీ తెలుగులో దిగిపోయి అదే టైం కి టర్న్ అవుతున్నా నా వెహికల్ మీద అదొకటే నా చెలబడేది తక్కింది ఏం అది ప్రవచనం కాదు అది మోసం ఇండియా ఎందుకు సూపర్ పవర్ కావాలా ఎవరున్నా అడగండి అందరంటారు హా మా దేశం సూపర్ పవర్ కావాలా ఎందుకు కావాలా ఏమి ఉద్దరించేది నువ్వు సూపర్ పవర్ అయ్యి నిన్ను ఎవరు మెచ్చుకోడు శ్రీలంకన్ మెచ్చుకోరు నీ నైబర్ నేపాల్స్ మెచ్చుకోరు నీ నైబర్ బంగ్లాదేశంలో మెచ్చుకోరు ఆఫ్ఘనిస్తాన్ లో కొందరే మెచ్చుకుంటారు ఎవరు మెచ్చుకోడు పాకిస్తాన్ లో మెచ్చుకోడు చైనా మెచ్చుకోడు ఇంకా ఎవరు మెచ్చుకుంటాడు నీ నైబర్స్ ఎవ్వరు మెచ్చుకోరు నీ సహోదరులో ఎవ్వరు నిన్ను సూపర్ పవర్ అయి ఏం సాధిస్తావు ఎవరు ఉద్దరించబోతున్నావు అది మోసకరమైన ప్రవచనం అది అది ప్రవచనం అనద్దు ప్రవచనం ఎప్పుడైనా మన ప్రభుకి సంబంధించిందే ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చే టైంకి సూచనలు ఎట్లా ఉంటాయి ఆయన రాకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అంతే ప్రవచనం కాబట్టి ఇండియా ఇస్ గోయిన్ టు సూపర్ పవర్ అంటే ఎంతగానో ఉబ్బిపోతున్నారు మనుషులు అది పిచ్చితనం నువ్వు సూపర్ పవర్ అయితే నీకు వచ్చేది లేదు మరి నష్టమే ఎందుకంటే నువ్వు సూపర్ పవర్ అయితే అందరి కళ్ళు నీ మీద ఉంటాయి నేను దోచుకుని చూస్తా ఉంటారు ఇప్పుడు అందరు అమెరికా ఎందుకు వస్తారు దాన్ని దోచుకుని దాంట్లో సంపాదించుకోనికి దాన్ని పిప్పి పిప్పి చేసి ఉండవచ్చు లేదు ఇప్పుడు దాంట్లో ఏమీ లేదు అది పరమ చెత్తగా నీచంగా తయారైంది ఈరోజు అన్యాయంగా ఉంటది మనుషులు ఎట్లా జీవిస్తారో అర్థం కాదు రోమే రాష్ట్ర పత్రిక అధ్యాయంలో జీవిస్తారు వాళ్ళు పబ్లిక్ లో కూడా అన్యాయంగా జీవిస్తారు వాళ్ళు అంత భయంకరమైన పాపము సరే వాటి గురించి మనం అంత దీర్ఘంగా ధ్యానించదు కాబట్టి బబులోను ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని ప్రభు అవుతాని ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి జకర గ్రంథము ఐదవ అధ్యాయంలో మనము గత రెండు వారాల నుంచి ధ్యానిస్తున్న విషయం అదే ఏందా విషయం దేవుడు జకరియాకి ఒక ప్రవచన ఒక ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి దర్శనానికి కళకి తేడా కళ నిద్రమైనప్పుడు వచ్చేది దర్శనము నువ్వు మోకళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవునికి చూపించాడు నువ్వు కళ్ళు మూసుకునే ఉంటావు నువ్వు మెలుకోగానే ఉంటావు కానీ నువ్వు సంపూర్ణంగా ఆయన ఆత్మకి సమర్పించుకుంటావు ఈడ్ అయిపోతావు ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆ ఆ ఆత్మ ఆత్మావశం కనిపించేది దర్శనం కాబట్టి నిద్ర కళకి దర్శనం కి తేడా చాలా ఉంది దర్శనం అన్నప్పుడు నువ్వు మెలకువగా ఉన్నప్పుడు ఆయన ఆయన లోకంలోకి నువ్వు మెలకువగా ఆత్మలో లీనమైనప్పుడు ఆయన లోకంలోకి వెళ్ళిపోతావు ఎప్పుడైతే కళ్ళు తెరిస్తావో ఈ లోకంలోకి వస్తావు కానీ మనం ఎప్పుడు ఆత్మలోనే జీవించాలి ఎందుకంటే ఆయన ప్రతిక్షణం మనం ఆయనతో జీవించాలనే మనం అట్టిపైన వరం ధ్యానించినాం ఎంతో దీర్ఘంగా దానికి సంబంధించిన విషయాలు కాబట్టి జకర్యకి కలిగిన దర్శనము ఏంది అనేది ఆయన మనం ధ్యానించినాం నేను మరలా తేరి చూడగా అంటే బెలకువగా ఉండి చూడగా నిద్రపోయి చూసింది కాదు అని చెప్తున్నాడు నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడేను కానీ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో మటుకు ఫ్లయింగ్ బుక్ అని లేదు ఇక్కడ పుస్తకం తెలుగులో ఇంగ్లీష్ లో మటుకు ఫ్లైయింగ్ స్క్రోల్ అని కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మనం దీర్ఘంగా ధ్యానించడం పోయిన వారము నేను మీకు చూపిస్తాను నీకేమి కనబడుచినది అని అతను అన్నగా నేను ఇరవై మూడుల పది మూడుల వెళ్ను గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటే అందుకే అతడు నాతో ఇట్లా ఇది భూమి అందంతటి మీదికి బయలు శాపమే కాబట్టి ఈ ఎగిరిపోవు పుస్తకము భూమి అంతా భూమి అందంతటి మీదికి కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న భూమి అంటే దేనికి సంబంధించి భూ నివాసులు అంటే ఎవరు భూ రాజులు అంటే ఎవరు భూ నివాసులు అంటే గొప్ప జనము భూరాజులంటే సర్పములు తేళ్ళు ఎందుకంటే భూమిని పరిపాలించే వాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్లి రాజ్యాన్ని గుంజుకొని దేవుడు దాని తిరిగి అప్పగించనుంది వారిని సంహరించి దాని ఫలం దాన్ని తిరిగి అప్పగించనుంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే బలం బలవంతుడే ఈ లోకాన్ని పరిపాలించగలనేసి చార్ల్స్ డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త చెప్తున్నాడు ఏమనంటే సర్వైవల్ ద ఫిట్స్ట్ ఎవరు పరిపాలిస్తారు ఎవరు దీన్ని దీని మీద బలం పొందుతారు అంటే ఎవరైతే ఫిట్ ఉన్నాడో ఎవరైతే గట్టిగా ఉన్నాడో కానీ మన ప్రభు చెప్తున్నాడు తానే కాదు సాత్వికుడు ధనియుడు వాడు భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు ఎవరైతే సాత్వికంగా ఉంటారో అంటే ఎవరు తగ్గించుకొని ఆయన సనియంలో తగ్గించుకొని సరళత కలిగిన వాడు అంటే సామాన్యంగా జీవించేవాడు దాంబికంగా ఆడంబరంగా జీవించని వాడు వాడు బహుగా తగ్గించుకొని ఆయన వినయము భయభక్తులు కలవారు వాళ్లే పరిపాలిస్తారట ఈ లోకాన్ని మీరు అనుకోచ్చు ఇది ఎట్లా ఇది ఎట్లా సాధ్యం జబర్దస్తిగా పరిపాలిస్తారు కదా మనుషులు బలవంతులే పరిపాలిస్తారు కదా వాళ్ళ దగ్గరికెళ్ళి గుంజుకొని సాత్వికులకు ఇస్త్రనేసి దేవుడు ప్రవచించు అది మనం నెరవేరే కాలానికి సిద్ధపడుతున్నాం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి భూరాజులందరూ కూలిపోవాల్సిందే ఈ లోకపు రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యం కావాల్సిందే వాడు ఎవరైనా గానీ ఎవరైనా కానీ ప్రభు కానీ ఎవరైనా మినిస్టర్ కావచ్చు వాడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు వాడు ప్రెసిడెంట్ కావచ్చు వాడు ఎవరైనా కావచ్చు వాళ్ళ రాజాలన్నీ కూలిపోయే కనుక మన సిద్ధపడుతున్నాం ఎందుకంటే ఇవన్నీ నెరవేరుతున్నాయి త్వర త్వరగా కాబట్టి మూడవ వచనంలో అందుకంత నాతనూ ఇది భూమి ఎంతటి మీదికి బయలు వెళ్ళు దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వాళ్ళందరూ కొట్టివే దొంగతనము చేసే వాళ్ళందరూ శాశ్వతంగా నరకానికి పోతారు అని చెప్తున్నాడు అంటే ఆ ధర్మశాస్త్ర అది ఫ్లైయింగ్ స్క్రోల్ అంటే బైబుల్ కి సాదృశ్యం ఓ రీతిగా చెప్పాలంటే బైబుల్ అంటే ఆ బైబుల్ అనే పదం వాడలేదు ఫ్లైయింగ్ స్క్రోల్ లేక ఎగిరిపో పుస్తకం ఆ పుస్తకము దేనికి సాదృశ్యం మన ప్రముకి సాదృశ్యం లేక ఆయన ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఆయన వాక్యానికి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జీవ గ్రంథానికి సాదృశ్యం కాబట్టి ఈ పుస్తకము జీవ గ్రంథానికి సాదృశ్యం జీవ గ్రంథము బయట ఉన్నవాడు ఏమవుతాడు జీవ గ్రంథం లోపల ఉండవానికి ఏమవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది మూడవ కష్టంలో దాని ఒక ప్రక్కన రాయబడిన వారిని దానిని బట్టి దొంగిని వాళ్ళందరూ కొట్టివేయబడతారు ఆ జీవ గ్రంథపు ఒక దిక్కు బయట రాయబడ్డ వాళ్ళందరూ కొట్టివేయబడతారు వాళ్ళు దొంగతనం చేసే దొంగలు అని అర్థం మీరు అందలు ఈ లోకంలో వాళ్ళ వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా ఈ లోకంలో దొంగలు ఉంటారు న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే తెలుస్తుంది దొంగలు దోచుకున్నారు అనేది దానికి సంబంధించిన విషయం మనం మాట్లాడతలేం ఈ దొంగలు మతంలో ఉండే వాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండే మతపరమైన దొంగలు వీళ్ళు వాళ్ళందరూ కొట్టివేయబడతారు తర్వాత రెండవ ప్రాకను అంటే పుస్తకానికి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లో ఎవరుంటారు రైట్ ఎవరుంటారు అన్న విషయం చెప్తుండీ ఇక్కడ పుస్తకానికి బయట పుస్తకం లోపల ఉన్న వాళ్ళు జాగ్రత్తగా కాపాడబడతారు ఆయన పుస్తకంలో మన పేర్లు రాసుకోవాలా అందుకరకు మనం ప్రయాసపడతాం ఇక్కడ మనకు ఎంత దేవుడు జ్ఞానం ఇచ్చినా మనం ఈ లోకాన్ని సంపాదించుకుని ప్రయాసపడతలేం ఆ పుస్తకంలో మన పేరు రాయబడాలనే దానికి ప్రయాస పడుతున్నాం అందుకు పరిగెత్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ఆయన ఎట్లా నడిపిస్తే అక్కడ చివరికి సంతోషం ఉంది ఎందుకంటే అదొక అస్యూరెన్స్ నా పేరు ఆ పుస్తకంలో ఉంది అన్న అస్యూరెన్స్ నాకుంది ఎవరికి చెప్పండి అస్యూరెన్స్ పుస్తకము బయట ఉన్న వాళ్ళకి ఉండదు పుస్తకం లోపల ఉన్న వాడితే తప్ప ఎవరికి ఉండదు కాబట్టి లెఫ్ట్ సైడ్లు ఉన్నా రైట్ సైడ్ లో నీకు అస్యూరెన్స్ ఉండదు లేక అస్యూరెన్స్ అంటే గ్యారంటీ ధీమా నా పేరుంది అన్న ధైర్యం దాన్ని అసూరెన్స్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి పుస్తకానికి రెండవ ప్రకన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికుల అందరు కొట్టువేయబడతారు అప్రమాణికులు అంటే ప్రమాణం చేసే వాళ్ళు అందరూ ప్రమాణం చేస్తారు సాధారణంగా దేవుని పెరగటే ప్రమాణం చేస్తారు ఆయన పేరు తీసుకొని ఏసుక్రీస్తు నామాన అంటే అది ప్రమాణం చేయడం ఆయన పేరున ప్రమాణం చేయడం ఏసుక్రీస్తు నామాన ఇది కలుగునుగాక లేక ప్రమాణం అంటే వాగ్దానం చేయడం లేక ప్రమాణం అంటే తీర్మానించుకోవడం ప్రమాణం అంటే కూడా ఉడంబడిక చేసుకోవడం అంటే ఒక కాంట్రాక్ట్ చేసుకోవడం సాధారణంగా కొత్త సంవత్సరం వస్తే నేను సిగరెట్ మానేస్తాను ఉడంబడిక చేసుకుంటారు తెలుగులో చెప్పాలంటే నేను త్రాగడం మానేస్తాను అని రెజల్యూషన్స్ అంటారు ఇంగ్లీష్ లో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు కొత్త సంవత్సరం చేసుకుంటారు రెజల్యూషన్స్ కాబట్టి అప్రమాణికులు అంటే ప్రమాణము చేసేవాళ్ళు లేక ఇంగ్లీష్ లో ఏముందంటే స్వేరింగ్ స్వేరర్స్ స్వేరర్స్ అంటే ప్రమాణం చేసేవాళ్ళు లేక దోజ్ హూ స్వేర్ స్వేరర్స్ అంటే ప్రమాణం చేసేవాళ్ళు కాబట్టి ప్రమాణం చేసే వాళ్ళు కూడా కొట్టి వేయబడతారు ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు ఒక విషయం లోపల ఉన్నంత కాలము నీకు ప్రొటెక్షన్ బయట ఉంటే నీకు ప్రొటెక్షన్ ఉంటది పోరు రెక్కల క్రింద ఉన్నంత వరకే పిల్లలకి ప్రొటెక్షన్ రెక్కల కిందకి వెళ్ళి కొన్నిసార్లు కాలం బయటకు వస్తా అప్పుడు గద్ద ఉంటది పైన అది వచ్చి దాన్ని తనుకొని పోతుంది ఆ కాబట్టి దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నట్టే ఎన్నిసార్లు నేను మిమ్మల్ని కోడి రెక్కల క్రింద కాస్ట్ పెట్టినట్లు మిమ్మల్ని కాపాడినా ఆయననే మీరు నా రెక్కల క్రిందకి రానై ఉన్నారు అంటే అవిధేయత తిరుగుబాటుతనం ఆయన రెక్కల క్రింద సరే రెక్కల క్రింద ప్రొటెక్షన్ మంచి వేడి కొట్టది కానీ కొంతమందికి ఎట్లుంటది అంటే కొంత చలగాలి పిలిచేలా బయటికి పోయి అని రెక్కల క్రిందకి వెళ్ళి బయటకు మతపరమైన జీవితంలో ఎట్లుంటది ఒక సండే వస్తే మంచి భక్తి ఉంటారు మండే నుంచి సాటర్డే వరకు ఈ లోకాతీతంగా జీవిస్తారు అది క్రైస్తవ జీవితం కానే కాదు అసలు క్రైస్తవత్వం అనేది ఎక్కడనేది బైబుల్లో క్రిస్టియానిటీ అనే పదం ఎక్కడ ఉందా బైబుల్లో అది మనుషులు క్రియేట్ చేసుకున్నారు కానీ దేవుడు మనకు పేరు పెట్టిండో అది ఎవరు ఒప్పుకోడు నిన్ను అంతరంగ మందు యూదున్ గా మార్చుకున్నాడు నిన్ను నేను యూదు అంటే అరే పిచ్చి పట్టిందిరా అంటారు మెంటల్ అంటారు నన్ను ఆత్మీయ ఇషాలుగా మార్చుకున్నాడు అంటే వీడికి ఖచ్చితంగా మెంటల్ అయింది అవును మనం ఆయన కొరకు వెర్రివారం అని కొరంతుల రాష్ట్రపతి కల నశించే వారికి సిల్వ వెరితనం కానీ మనకు మటుకు దేవుడి శక్తి అయినది కానీ ఈ లోకా ఈ లోకాతీతంగా మనం వేరివారమే లోకస్థులకు వేరివారమే కానీ ఆయన దృష్టిలో మట్టు మనము శ్రేష్ఠంగా ఎందుకంటే ఆయన కొరకు జీవిస్తున్నాము ఆయన పేరుని మహిమపర్చలాగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన దృష్టిలో మనం శ్రేష్ఠులమే ఆ నిషి మనం విరవీగలేదు కాబట్టి ఈ రెండు గుంపులు ఎవరు నేను పోయినవరం మీకు నేను చూపిస్తున్నాము మరోసారి క్లుప్తంగా వాటి చూపిస్తాను మొదటిదిగా శాపం కర్స్ అన్నాడు కదా శాపం అనడు ఈ పుస్తకము శాపంగా మారుతుందంట ఎవరికి మార్తది పుస్తకాన్ని తృణీకరిస్తే శాపంగా మారుతుంది సరే అనొచ్చు బైబుల్ ని అందరు తృణీకరిస్తున్నారా బైబుల్ ని తృణీకరించినంత మాత్రం నా శాపం అవుతుందా అని అనొచ్చు మీరు అట్లా కాదు బైబుల్లో రాయబడ్డ వాక్యాలను విని వాటిని తృణీకరిస్తే నీకు శాపం ఎందుకంటే దాంట్లో ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి ఆ ఆశీర్వచనాలు విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది శాపవాసాలు విన్నప్పుడు ఎందుకోసం తలనొప్పి పక్కన పెట్టేస్తాం కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యాల ప్రకారంగా మనం జీవిస్తామో అది మనకి ఆశ్రవదము వాటిని తృణీకరిస్తామో అది శాపం అనొచ్చు నేను బైబుల్ని నమ్మను అని అనొచ్చు నువ్వు బైబుల్ని నమ్మినా నమ్మకపోయినా అది జీవ గ్రంథం కదా ఇప్పుడు నువ్వు మా ఫాదర్ అంటే నాకు ఇష్టం లేదు ఇష్టం లేకుండా ఉన్న ఆయన మీ ఫాదరే అది దానికి దాన్ని వ్యతిరేకించడానికి వీల్ లేదు నాకు మా ఫా మా నా మీద ఏ అధికారం లేదు కరెక్ట్ నువ్వు అనొచ్చు ఎందుకంటే నువ్వు పెద్దవాళ్ళు అయిపోయినా కాబట్టి నీకు అధికారం లేదనుకుంటున్నావు కానీ ఆయనకు అధికారం ఉంటది నీ మీద ఎందుకంటే ఆయన నిన్ను కనిండు కాబట్టి రేపు దినం లెక్క తండ్రి కాబట్టి నీ మీద ఆయనకు అధికారం ఉంటది నువ్వు ఎంత దూరమైన గానీ ఫాదర్ మీద ఆయనకు నీ అధికారం ఉంటది కానీ ఆయన అధికారాన్ని వ్యక్తపరచకుండా ప్రేమను వ్యక్తపరచుడు మా కొడుకు ఒకరు తిరిగి వస్తారు కదా అన్న ప్రేమతో ఎదురు చూశాడు దేవుడు ఆయన గుణగణం నాకు ఎన్నిసార్లు ఈ విషయం వ్యాప్తం మతపరమైన జీవితంలో కొన్ని క్రైస్తవ గుంపులు త్రిత్వాన్ని వ్యతిరేకిస్తా ఉంటాయి ఎందుకంటే ఆ అభ్రహ కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా మతపరమైన జీవితం అంతకంతకు చెడిపోవడం మనకు చూపిస్తుంది దేవుడు ఈ రోజు త్రిత్వాన్ని త్రుణీకరించే మతపరమైన బోధం త్రిత్వం అంటే నీకు తెలుసు కదా త్రిత్వం అంటే తండ్రి కుమార పరశుద్ధాత్మ ఇవన్నీ మన ప్రభుకే సాదృష్టం ఎందుకంటే మన ప్రవ్వే తండ్రి మన ప్రవ్వే కుమారుడు మన ప్రవ్వే పరశుద్ధాత్మ అన్న విషయాన్ని మనకు అర్థమైంది కానీ దేవుడు ఎందుకు ఈ విషయాన్ని మనకు చూపిస్తున్నాడు ఈయన ప్రియ కుమారుడు అని ఎందుకన్నాడు తండ్రి మీ చేతిగిన ఆత్మ అప్పగిస్తా అనేసి ప్రభు ఎందుకన్నాడు తండ్రి కుమారుల ప్రేమని చూపించడం కొరకు ఆ విధానాలు మనకు చూపిస్తున్నాడు తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తుండో అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అదే రీతిగా మన ప్రభువు మనల్ని అదే రీతిగా ప్రేమిస్తుండో అని చూపించడం కొరకు తండ్రి కుమారు పరశాత్మ చూపిస్తుండ ఆత్మని ఎందుకు అనుగ్రహించు నీకు ఆదరణ కొరకు నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు వేదలు ఉన్నప్పుడు నీకు ఆదరణ కావాలంటే నీకు పరసాత్మ సాయం అవసరం నువ్వు కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంటే నీకు కన్ఫ్యూజన్ అలజడి ఉంటే నీకు ఆదరణ అవసరం నీకు అవగాహన శక్తి లేకపోతే నీకు ఆదరణ అవసరం ఇవి చదువుతూ గాని నీకు ఇవి అర్థం కావట్లేదు అంటే నీకు ఆయన ఆదరణ అవసరం ఆయన వచ్చినప్పుడు నీకు ఆదరణ ఎందుకంటే ప్రభు ఇవన్నీ నేను చదువుతా నాకు ఏమీ అర్థం కావట్లేదు అవును అర్థం కాదు ఎందుకంటే ఇది కళ్ళతో చూసేదాని వాక్యం కాదు మతపరమైన జీవితంలో అందరు కళ్ళు చూసి యహస్కృతంలో ఒక వాక్యం చూసి ఒక స్టేజ్ మీద ఒక ఆయన మాట్లాడుతుంటే నేను విన్నా నేను చూసిన అక్కడ వాక్యం ఏముందంటే ఇరవై ఐదు ఇరవై అధ్యాయంలో ఉంది వాక్యం అది మీరు ఇప్పుడు చూడొద్దు తర్వాత చూసుకోండి అక్కడ ఇస్రాయల్ పేలు ఎంత భయంకరంగా వ్యభిచరించు అని విశదీకరించబడింది అక్కడ వాక్యం దేవుడికి ఎంతగా వేదన ఉందో ఎంతగా కోపముందో ఆ పదాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఆ పదాలు వాడు ఆ స్టేజ్ మీద ఒక పాస్తర్ పక్కనున్నాడు వీడేమో వేరే మతస్థుడు వాడు ఏ మతస్తుని చెప్పండి ఆ పాస్టర్ పక్కనున్నాడు ఆ పాస్టర్ మీకు తెలిసి హైదరాబాద్ లో ఆ పాస్టర్ పక్కన వీడు ఇంకొక మతస్థుడు ఇదిగో ఎహెచ్కెల్ ఇరవై ఐదవ అధ్యాయం లో ఫలానిది నేను చదువుతున్నా అంత క్రియన్స్ ఆడియన్స్ లో పెద్ద గ్రౌండ్స్ లో ఆ వాక్యం చదివి ఇంత గలీజ్ గా రాయబడ్డ పదాలు దేవుడి నుంచి వచ్చినాయనా అది నిజంగా పరిశుభ్రం అయితే ఇంత గలీజ్ పదాలు అని తీసుకునేసి అందరి ముందు దాన్ని ఎదుర్కోలేకపోయింది ఎవడు ఆ వాక్యాన్ని సపోర్ట్ చేయడానికి నిలబడలేకపోయింది ఆడియన్స్ లో పాస్త మన పక్కన మీకు అర్థమవుతుందని నేను చెప్పేది అంత అంటే ఆ కాంటెక్స్ట్ వాడు ఆ కాంట అంటే పర్టికులర్ ఆ వాక్యాలు వాడు వెతుక్కొని తీసుకొచ్చి అందరి సవాల్ చేస్తున్నారు కానీ ఆడియన్స్ లో ఎవరు కూడా వాడిని వ్యతిరేకించిన వాడు లేడు సరే నీ నీ సేవ వాడిని కాదు నీకు తెలిసి ఇవన్నీ వాక్యాలు ఆ ఇరవై ఐదు అధ్యాయంలో బాగా అర్థం చేసుకుంటావు కానీ నాకు అర్థమైంది కదా అని వాడిని వ్యతిరేకించడానికి కాదు నేను సేవకి ఏర్పరచుకుని దేవుడు నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు నీ అభిషేకాన్ని అటువంటి వాడిని వ్యతిరేకరించడంలో నీ ఆత్మ నీ అభిషేకాన్ని నువ్వు ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే దేవుడే గురుగులం పెట్టింది వాడు గురుగువాడు పక్కన ఉన్నది గోధుమ ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి నీ బాధ్యత ఏంది పవ్వా మేము గోధుమం కానీ మన గురుగులు ఎదుగులు అని అంటున్నావు నువ్వు నీకు పేరు లేదు ఊరు లేదు కానీ పోయి కొత్తగా ప్రవ్వా పోయి విడదీయాల పవ్వా అని అడిగితే దాసులు ఏమంటాడు వద్దు నీ పని కానే కాదా సమాప్తిలో ఇవన్నీ నెరవేరుతున్నాయి మన కాలంలో మహాభయంకరంగా నెరవేరుతున్నాయి నీ బాధ్యత అది కాదు నీ బాధ్యత ఏం తెలుసా గోధుమలం బయట తీసుకొచ్చుకోవడం అంతకంటే ఏం లేదు వాళ్ళతో నువ్వు బయస్ పెట్టుకోవద్దు ఈ భాషలో మాట్లాడుతున్నా వాళ్ళతో నువ్వు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు సేవ దాదాపు సంబంధించిన కాదు కదా టైం నీ అభిషేకాన్ని అంతా వేస్ట్ చేసుకోవద్దు మన ప్రభు కూడా ఎవరితో ఆర్గ్యూ చేయలే ఆ వారం శిల ముందు ఆయన మీద ఎంతమంది నిందలు మోపుతున్నా ఎవరితో ఆర్గ్యూ చేయలే మార్కు శువార్త చివరికి ఆయన మరణానికి ముందు బైబుల్ అంతటా ఎక్కడా నువ్వు దేవుని కుమారుడవా అని ప్రశ్న ఆయన ఎక్కడ నేను దేవుని కుమారుడు జవాబు ఇవ్వలేదు ఒక్కటే స్థలంలో ఉంది బైబిల్ అంతట్లో కాబట్టి ఫలాని మతలేమంటారు ఇది మీరేమో ఆయన దేవుని కుమారు అంటారు బైబిల్ ఎక్కడ చూపించండి ఎక్కడ నుండి ఆ చూపించండి అంటే ఎవడు చూపించలేడు ఎందుకు తెలుసా ఎవడు చదవడు కాబట్టి బైబిల్ వాడెవడు కావాలని నిన్ను నిన్ను తొలచడానికి నీ యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడానికి వాడు వెతుకుంటున్నాడు కానీ నీ విశ్వాసాన్ని బలపరచడానికి నువ్వు వెతుకుతలేవు అట్లుంది మతపరమైన జీవితం మీరు వచ్చి ఉంది పిలాత అంటున్నాడు నిన్నే నేర నువ్వు మాట్లాడవా అంటే నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది నీకు తెలుసా అంటే నీకు అధికారం లేదు అంటున్నాడు స్ట్రైట్ నీకు అధికారం లేదు ప్రతి అధికారం పైలించి రావాల్సిందే ఆయన నీకు అధికారం ఇవ్వకపోతే నువ్వు ఆడు కూర్చోవు ఆయన అధికారం ఇవ్వాలా ఆయన మాట్లాడుతున్నాడు దేవుని కుమారు అంటే ఆయన ఎవరాడు నీవన్నట్టే కాబట్టి అక్కడ ఒకటే స్థలంలో ఉంది ఆయన దేవుని కుమారుడు నుంచి తన నోటి ధర కానీ అది ఎవరు చూపించలేని చిత్రంలో ఈరోజు మతస్థులు రకరకాల మతస్థలు వచ్చి సవాల్ చేసినప్పుడు నీ విశ్వాసం నువ్వు అట్లా పోగొట్టుకుంటూ నీ ప్రభుల్ ను ఏ రీతిగా యుగ సమాప్తిలో అయిన సాక్షిగా జీవించగలవు నిష్పరమైన జీవితం ఓడిపోయిన జీవితము జీవిస్తున్నాం మతపరమైన జీవితం ఈరోజు కాబట్టి ఆ రీతిగా ఉండే జీవితం కొరకు గాను దేవుడు మనల్ని ఏర్పరచుకుంది అన్న విషయం మనము జీవ గ్రంథంలో రాయబడ్డం అని వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు ధైర్యంగా చూపించలేవన్నీ వెతుక్కోవాలా నీకు ఎప్పుడు టైం దొరికితే దీని రీసెర్చ్ చేసుకోవాలా ఈ లోకంలో రీసెర్చ్ చేయడం కాదు చాలా మంది రీసెర్చ్ చేస్తారు ఐన్స్టీన్ గొప్ప సైంటిస్ట్ కానీ మరణించక ఆయన ఇతర మెటల్స్ ని ఎట్లా గోల్డ్ గా మార్చుకోవాలా అన్న రీసెర్చ్ కనుకున్నాను అంటే చూడండి ధనవేమోహం చాలా మంది సైంటిస్టులు గొప్ప గొప్ప సైంటిస్టులు ఈ లోకంలో ఏదో కనుక్కున్నాక చివరికి మరణానికి ముందు ఇంతగా కనుకొని ఇంత పేరు సంపాదించిన కానీ పైసలు సంపాదించలేకపోయినా కనీసం ఎప్పుడైనా రీసెర్చ్ చేద్దాం ఇనుమని గోల్డ్ గా ఎట్లా మార్చాలా రాగిని గోల్డ్ గా ఎట్లా మార్చాలా లేక ఇతడిని గోల్డ్ ఎట్లా మార్చాలా అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి రీసైకిల్ చేశారు కానీ చివరికి నిష్ఫలం అయిపోయింది వాళ్ళ జీవితం అట్లా చాలా మంది జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నారు మనం కూడా మనం ఎట్లున్నామంటే ఈ అభిషేకాన్ని నేను ఎట్లా వాడుకోవాలా నా దగ్గరకి ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ ఈ మధ్య వచ్చేది బ్రదర్ నాకు పైసలు కావాలా పెద్ద చర్చ కట్టాలా వాళ్ళకి ధనం సంపాదించుకోవడం ఇంకొక పాస్టర్ దొరికింది నాకు ఫారిన్ కంట్రీకి పోయి వాళ్ళు ఒక్కసారి నేను ఫారెన్ కంట్రీకి పోయి ఒక మీటింగ్ అటెండ్ చేస్తే అక్కడ అన్ని కాంటాక్ట్స్ పెరుగుతాయి నాకు కాంటాక్ట్స్ కరుతే నేను వాళ్ళకి లెటర్స్ రాస్తే వాళ్ళకి డాలర్స్ పంపిస్తారు ఇక్కడ డాలర్స్ పంపిస్తాను ఇక్కడ చర్చి కట్టుకోవచ్చు ఇదంతా దొంగతనం ఎందుకంటే ధన వ్యామోహము దేవునికి విరోధం అని ఉంది ఇక్కడ ధనాన్ని ఆర్జించుకోకడి అని ఎందుకంటే బైబుల్లో చర్చ్ అనేది లేనే నేను ఎన్నిసార్లు మీకు ఈ విషయం చెప్పిన గానీ ఎప్పుడు నేను బాహతంగా చెప్పలేకపోతున్నాను అపోస్త కార్యంలో చర్చ్ అనేది లేదు ఇప్పుడు చర్చ్ కట్టుకుంటున్నారు అంతే తేడా చర్చ్ అనేది బయటకి పిలువబడినది అని గ్రీసు భాషలో ఎక్లీయా అనుంది ఎక్లిసియా అంటే బయటకు పిలువబడ్డవారు అని అర్థం బబుల నుంచి బయటకు వచ్చే వారిని నిజమైన చర్చ్ అంటారు లోపల రెడ్డి చర్చ్ కాదు అది పాత నిబంధన దేవాలయం కాబట్టి దేవుడు చూపిస్తున్న క్రమేణా ఎందుకు కల్ది యా వచ్చింది వీళ్ళకి అక్కడ నుంచి అది ఈ రోజు వరకు ఎంటాడుతుంది అందుకే అపోస్త కార్యంలో ఈ రోజు దేవుడు అదే విషయం మాట్లాడుతున్నాడు అపోస్త ఎందుకు వాళ్ళకి కొట్లాట్లు వచ్చినాయి పౌలుకి శిలకి బడలేదు పేతురికి పౌలుకి పడలేదు పేతురు పౌలు ఒక అన్య బర్ణభావడం లేదు ఒక అన్ని ఇంటి దగ్గర పోతే వాడు అన్నం పెడితే తిన్నాడు అనేసి నువ్వు అంటరాని వాజావనేసి పేతురు జబర్దస్తి గుండు వరిగిచ్చిండు పౌలుకి అప్పుడు చర్చి ఆరంభంలోనే పిలిసిపోతుంది నువ్వు సిద్ధీకరించుకోవాలంటే అరేదంతా తప్పుపై అని చెప్తే కూడా లేదు బలవంతం మీద సిద్ధి అప్పుడు యాకోబు సంఘ పెద్ద ఉంటాడు అక్కడ బలవంతం మీద గుండు వంటించి శుద్ధీకరణ ఆచరణ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు బయట పెడతారు అన్ని భరిస్తాడు నాకు అందుకే పౌలు జీవితము చాలా ఇష్టం అది ఎవరిగా పేతూరు అంటే కూడా చాలా ఇష్టం గానీ పేతురు కంటే పౌలు చాలా శ్రమతో సేవ చేసి నాకు అక్కడ అర్థమైంది ఆ ఎందుకు ఆ చర్చి చెడిపోతుంటే దాన్ని సరిచేయడానికి వరకు పౌరులంటే వాడిని ఏర్పరచుకున్నాడు దేవుడు ఆ ఎరుసలేని మందిరం దేవాలయము సున్నతి చేయాలనా సున్నతి మనం పాటించాలనా లేదా అంటే కొంతమంది శిష్యులు పాటించాలా అని పాత నిబంధన విధానాలు తీసుకొస్తుంటే పౌరులు ఎదుర్కొన్నవాడు అంటే అవి దేవుడు క్రమీకరించిన వాటిని మీరు మళ్ళీ తీసుకురావడానికి రావడానికి అది అపవిత్రమైంది అది దుష్టికి సంబంధించింది అని చెప్పడం కొరకు పౌరులు లేపండి పౌరుల జీవితం అంతా కరెక్ట్ చేయడం అనే ఆయన కాలం అతనే ముగించుకున్నాడు ప్రతి పత్రిక ఆయన రాసిన ప్రతి పత్రిక సంఘాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి వీళ్ళంతా చెత్తగా చెడిపోతున్నారు వీళ్ళన్ని చెడలవాత తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా గలత రాష్ట్ర వస్తే వాళ్ళంతా మళ్ళా పాత నిబంధన ఆ పాత నిబంధన కాలంలోండే ఆచరణలు అన్నిటి వరీ పండగలు నియామక అధిన సబ్బాతులు ఇవన్నీ తీసుకొచ్చారు గణతి చెడిపోయిన మీరు సరి చేసుకోండి అని జీవితం చెప్పే విధానం కాబట్టి అటువంటి సేవ జీవితం కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మరి ఒక విషయంగా భయపడిన గొర్రెలు కూడా మనకు ఒక బాధ బాధ్యత ఒప్పగించిన దేవుడు కానీ వాటిని జాగ్రత్తగా మనం ఇంత డెప్త్ గా ఇవన్నీ తీసుకోపోయి వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఏం అర్థం కాదు ఫస్ట్ టైమర్స్ కి ఇవి ఎప్పటికీ అర్థం కావు క్రమేణ అంచలంచే వాళ్ళకి ఇవన్నీ అర్థం అయితాయి ఫస్ట్ ఆ బయట ఉన్న గొడవలకి ఇవి ఏం అర్థం లోపల ఉన్న గోడలు అనుకుంటున్నా నాకు ఇవన్నీ అర్థమైతాయి నేను ఉపాసముడి నేర్చుకున్నా అనుకుంటున్నాయి కానీ వాటికి కూడా ఏం తెలియదు అన్నింటినీ భరించుకుంటా రెండు గుంపులను భరించుకుంటా రెండు గుంపుల మీద మనకి బాలం ఉంది కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా వాళ్ళకి ప్రకటించడం మనం నేర్చుకోవాలి కాబట్టి ఎవరి పేర్లు కొట్టవేయబడ్డాయి ఎవరి పేర్లు ఈ పుస్తకంలో లేవు అనేది నేను మీకు మనం చూపించినా క్లుప్తంగా మనసారి చూడండి మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఎవరి పేర్లు కొట్టివేయబడవు మూడవ అధ్యాయము ఐదవ వచనంలో నీ జీవితము ఆదిత్య ఉండాలా అని చెప్తున్నాడు దీనికి పిలదిలిసే సంఘానికి సంబంధించింది అది సార్దీస్ కి సంబంధించి సార్దీస్ సంబంధించింది అదొక చర్చ ఉంటే ఒకటి ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు మన కాలంలో ఆత్మీయ జీవితం ఆత్మీయ విధానంగా ఈ చర్చ్ ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకు చెప్తున్నాడు మూడవ అద్యంలో ఉపదేశం పొంది ఐదవ వస్తా జువాడు అంటే ఆ సంఘంలో నుంచి వచ్చినవాడు అన్న విషయం చెప్తున్నాడు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తూపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును మన ప్రయాసం దాని కొరికే నా పేరు ప్రవ్వా నువ్వు ఒప్పుకోవాలా ఒకనొక దినం తండ్రి ఎదుట దూతల ఎదుట నా పేరు నువ్వు ఒప్పుకోవాల ప్రవ్వ అని నువ్వు ప్రార్థన చేయగలవా ఎవరన్నా ప్రార్థన చేస్తాడట్లా మనం అట ప్రార్థన చేయాలా ఈ రోజు నుంచి ప్రవ్వా జీవ నా పేరు రాసినావు కాబట్టి ప్రవ్వా గొప్ప జీవం పేరు కూడా అందులో రాయబడింది ఆ విషయం మనం బాగా అర్థం తీసుకోవాలి ఈ రోజు మీకు చూపిస్తుంది గొప్ప జనం పేరు కానీ ఉంటే బయటికి వస్తారు లెఫ్ట్ కి రైట్ కి ఉంటారు వాళ్ళ గుణగణం అది కొంతసేపు లోపల ఉన్నారనుకుంటారు కొంతసేపు బయటికి పోదాం అనుకుంటారు రెక్కల కిందకి వెళ్ళి బయటకు వచ్చినట్టు గోడపిల్లలాగా ఆ జీవకరంగంలోకి బయటకు వస్తారు వచ్చి కొంతసేపు దంధం బయట లెఫ్ట్ సైడ్ దంధం బయట రైట్ సైడ్ తిరుగుతూ ఉంటారు అక్కడ వీళ్ళు వాళ్ళకి దొరుకుతారు ఒకరోజు ఒకరోజు సంపూర్ణంగా దొరుకుతారు అప్పుడు వదకుతేపడ్డ గోడపిల్లలాగా వాళ్ళు సమర్పించబడతారు బలికి సమర్పించబడతారు అంటే అది పెద్ద బలి మీరు నాకు అది జ్ఞాపకం చేయండి నేను లాస్ట్ కి చూపిస్తా బి గురించి కాబట్టి ఎవరి పేర్లు జీవ గ్రంథం రాయబడ్డాయో వారిని ఎప్పటికి నేను తుడిచివేయని ఆయన చేసిన వాగ్దానం అది కాబట్టి దానికి మనం కృతజ్ఞత భావం చూపిస్తూ చివరి పట్టుకుండాల ఎవరి పేర్లు అందులో లేవు పదమూడవ అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో బోనివాసులందరూ అనగా జగత్ మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె యొక్క జీవ ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయదురు మృగమ్ మృగానికి నమస్కారం చేసేవారి పేర్లు అందులో అట్లా అట్లా అర్థం చేసుకోవాలా ఎవరి పేర్లుంటాయి ఇప్పుడు చెప్పండి మృగానికి నమస్కారము చెయ్యని వారు మృగానికి నమస్కారం చేసే పేర్లు అందులో కాబట్టి జీవ నా పేరు రాయబడింది ఒక శిస్టర్ అంటుంటది జీవగ్రంథంలో నా పేరు రాసిందనేసి దేవుడు మాట్లాడిండు బ్రదర్ నాతో నేను నిన్ననంటే చాలా మంచిగా నిన్న నాకు అక్కడ చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా నా కూడా అక్కడ మాట్లాడితే బాగుంటది కదా అనిపిస్తుంది కానీ నీకెందు మాట్లాడాల నువ్వు చూడగలవు కదా నువ్వు చదవగలవు కదా నీకు రాయబడింది కదా నువ్వు చదువుకోవచ్చు కదా నువ్వు ఎక్కువ రీసెర్చ్ చేస్తావు కదా నీ ఓపిక ఉంది కదా నీకు కదా శక్తిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని వెతుక్కో కాబట్టి అక్కడ రాయబడింది ఎవడైతే ఆ మృగానికి నమస్కారం చేయరో మీరు అర్థం చేసుకోవాలా తెలుగులో తెలుగు భాషలో మనము నమస్కారం అంటే దేనికి సంబంధించి నమస్కారం ఇట్లా పెడితే నమస్కారం అంటాం కానీ దాని వెనకల పరమార్థమైంది నమస్కారం ఎందుకు పెడతాం మర్యాద చూపించడానికి ఓకే ఇంకొకటి ఇంగ్లీష్ లో రెస్పెక్ట్ అంటాం పూజించడం ఓకే విగ్రహాలకి నమస్కారం పెడుతూ విగ్రహాన్ని పూజించినట్లు కరెక్టే ఓకే ఇంకా ఆయన బయల్పరిచే టైంకి నీ సొంత బలహీనతల వల్ల నువ్వు ఇంగ్లీష్ నేముందంటే వర్షిప్ ద బీస్ట్ బీస్ట్ అంటే మృగము వర్షిప్ వర్షపటా ఎందుకు వర్షిప్ మీరు అంటారు అర్థమవుతున్నారు వర్షిప్ అంటే ఏందో వర్షపాటి ఏం చెప్పండి ఆరాధన అంటే మృగానికి ఆరాధన చేసేవారు అంటే ఎంత ఉంటది నమస్కారం అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి నమస్కారం అంటే ఉత్తగా నమస్తే ఇట్లా చేతులు జోడించడం కాదు నమస్కారం అంటే ఆరాధించడం మృగాన్ని ఆరాధించే వాళ్ళ పేర్లు అందులో ఉండవు అని చెప్తున్నాడు ఇప్పుడు మీరు అనారా ఈ మృగం దీనికి సంబంధించింది ఎన్నిసార్లుదే నిచ్చిన మృగానికి సంబంధించింది చెప్పాలా ఎవరన్నా అనుమానమ్మా మీకేమన్నా లేక కరెక్ట్ వస్తుందా లేదా ఆన్సర్ ఇది క్విజా అని అనుకుని మీకు అనుమానం రావచ్చు మృగానికి దేనికి సంబంధించి మృగం అంటే జబర్దస్తి చేసింది మృగం అంటాం ఈ లోకంలో ఏది జబర్దస్తి చేసినా అది మృగమే దాన్ని కొట్టివేస్తాడు దేవుడు గవర్నమెంట్ ఒక మృగం పాలిటిక్స్ ఒక మృగం మతం ఒక మృగం మృగం జబర్దస్తి చేస్తుంది మనుషుల మీద ఇజ్జయ్ అజ్జయ్ ఇజ్జయ్ అజ్జయ్ అని నిన్ను దోచుకుంటా మృగం ఎక్కడమైనా దోచుకుంటది మృగాలు ఏ మతమైనా దోచుకుంటాయి బిజినెస్ పెద్ద మృగం ఈరోజు గవర్నమెంట్ ఎంత భయంకరమైన మృగం అంటే సమయంతో దేవుడు మాట్లాడి ఎంత భయంకరమైన మృగమో అది నువ్వు రాజుని ఎన్నుకుంటే వాడు ఏం చేస్తాడు మిమ్మల్ని అని చెప్పి వాడు మిమ్మల్ని దోచుకుంటాడు మీ ఆస్తులు దోచుకుంటాడు మీ పిల్లల్ని వాడు పండ్లను పెట్టుకుంటాడు మీ కూతుర్లను వాడు పని మనుషుల్లాగా వంట వంట వాడు వాడుకుంటాడు మీ కుమారులను బానిసలాగా వాడుకుంటాడు వాడు నేనే మీకు రాజుని నేను తుమీకరించి లోకంలో ఒక రాజుని అనుకుంటున్నారు అందుకే మనం ఎలక్షన్స్ లో ఎన్నుకోం ఎందుకంటే వాడు నాకు రాజు కాదు నాకు ఒకటే రాజు మీరేస్తారు ఎలక్షన్స్ నీ తరపుస్తాడా ఓటు వేసుకోని వాడి లెక్క వాడే చెప్తాడా నేను వెయ్యం నేను ఒకప్పుడే ఇష్టాను గానీ ఎప్పుడైతే నాకు ఆ సత్యం టూ థౌసండ్ సిక్స్ లో ఆ సత్యం ఆ సత్యం అర్థమైనప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎవరికి ఓట్ ఓటర్ ఐడీ కూడా గుర్తులేదు అసలు ఎంతకాలమైనా నా ఓటర్ ఐడి నేను చూసి ఈ మధ్య కూడా చెప్పింది నువ్వు మళ్ళా పోయి ఆన్లైన్ రిజిస్ట్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకుని సాధించలేదు ఏమి ఓటర్ రైడ్ అయితే నీలాంటి వాడు ఎన్నుకోకపోతే ఇంకొకటి ఎన్నుకుంటాడు అంటే ఎన్నుకునేది నువ్వు కాదు అని బైబుల్లోందు రాజులను నిలబెట్టివాడను నేనే వాని మీ గద్దె మీద నుంచి దించేవాళ్లను నేనే నువ్వు ఎలక్షన్ చేసి గెలిపించుకుంటావు అనుకుంటున్నావు రాజుని కానీ వాడు బైబుల్ వాక్యం కలివిస్తుంది రాజుని ఎన్నుకునేది నేనే మన పవ్వే రాజాని నిలబడుతున్నాడు నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్ గా చేసింది ఎవరు బైబిల్ లో చెప్తున్న వాక్యం ప్రకారం మన ప్రవ్వే వాళ్ళ ఓటీస్ ఎన్నుకుంది కాదు వాళ్ళు ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్స్ లాగా వాడుకున్నాడు దేవుడు కానీ ఆయన ఎన్నుకుంది ప్రైమ్ మినిస్టర్ లాగా మన ప్రవ్వే ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది ఇలా చెప్తే పాస్టర్స్ చెప్పుకుంటారా నిన్ను అరే వాక్యం ఉంది కదా అంటే వాక్యం పక్కకు పెట్టి అది ఎట్లా అంటాడు నేను ఎంతో ఉపాసముడి ప్రార్థన చేసిన మా సంఘం అంతా మూడు ప్రార్థన చేసింది నేను పనికిరాని ప్రార్థన మీరు తెలివి లేని ప్రార్థనలు చేస్తున్నారు మీరు దీన్ని మీరు ఆరాధించేది మీకు తెలియదు అన్నాడు సమరస్రీతన్ మీరు దీన్ని ఆరాధిస్తున్నారో మీకు తెలియదు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామన్నాడు కాబట్టి మనము తెలిసిన దాన్నే ఆరాధించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దోస్ హూ వర్షిప్ ద బీస్ట్ దేర్ నేమ్స్ షాల్ బీ బ్లాటెడ్ అవుట్ అని ఇంగ్లీష్ లో ఎవరైతే ఆ మృగాన్ని నమస్కారం చేస్తారో నమస్కారం అంటే ఇప్పుడు వర్షిప్ ఆరాధిస్తారు అంటే దాంట్లో నిమగ్నం అవుతారు ఆ మృగంతో నిమగ్నం అవుతారు దానికి ఎక్కువ మర్యాద ఇచ్చి దా దాంట్లో లీనం దాని దాని యొక్క పాదం వద్ద సాగిల అంటే ఆ రీతిగా తయారైతారో అని దానికి సాగిల పడి వారి నేమ్స్ వారి పేర్లు అన్ని కొట్టివేస్తాను అన్నాడు బాగా తీసుకోండి మన నమస్కారం మన ఆరాధన కేవలం మన ప్రభుకే ఈ లోకంలో ఎవరికి ఆరాధన నేను ఇవ్వను నా ప్రభు కంటే నేను ఎవరిని ఎక్కువ ప్రేమించను నా రక్త సంబంధితులు కూడా నేను ప్రేమించాను బాధ్యత తండ్రి లాగా బాధ్యత ఉంది నాకు భర్త లాగా బాధ్యత నా తల్లిదండ్రుల పట్ల నాకు బాధ్యత కానీ నా ప్రభు కంటే వారిని నేను ఎక్కువ ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నట్ల ఒకవేళ ఆ రీతిగా చేస్తే నా కుటుంబము ఒక మృగంగా ఈ రోజు ప్రాణంగా మీకు ఒకరోజు చూపిస్తాను త్వరలోనే రెండు మృగాలు దేవుడు చూపిస్తాడు మనకి ఒకటి సముద్రం నుంచి బయటకు ఒకటి భూమి నుంచి బయటకు వస్తుంది మీరు చదివేది ప్రాణాది ఒకటి సముద్రంలో నుంచి బయటకు వస్తున్న మృగము ఒకటి భూమి నుంచి బయటకు వస్తున్న మృగం కాబట్టి ఈ రెండు మృగాలు దేనికి సంబంధించిన విషయం చూపించాల తర్వాత ఆ మృగాలు ఏం చేస్తాయని కూడా ఉంది అక్కడ కాబట్టి సరే క్లుప్తంగా చెప్పిస్తే ఆ పని చూపిస్తే ఎక్కడ వెళ్ళిపోతా మనము ఇంకా ఐదవ దర్శనం ఉన్నాం ఆరవ దర్శనం అనే మనం ఇంకా మతపరమైన జీవితానికి అది నిలయం ఆ మృగము మతానికి సంబంధించింది నువ్వు మతాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ప్రభు కచ్చదు మనుషులు తయారు చేసుకున్న ఏ మతమైనా గానీ మనుషులు తయారు చేసుకున్న మతాన్ని ఎక్కువ ప్రేమిస్తారు అందుకే కొట్లాటాలి లోకంలో మతాన్ని మన అంటే కత్తులు కత్తులు వేస్తాయి రక్తపాతమే అవుతాది పిచ్చోళ్ళు అసలు మతం తయారు చేసుకుంటే మనుషులు మన ప్రభు ఎప్పుడు కూడా కనీసం మతం స్థిరపరచలే స్థాపించలే ఈ లోకంలో అడితే క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీ అనే మతం ఎట్లా వచ్చిందంటే జీసస్ అనే ఆయన దాన్ని స్థాపించారని చెప్తారు వాళ్ళకి తెలియదు కాబట్టి జీసస్ ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ అనే పదం వాడలే శిష్యులు కూడా క్రిస్టియనిటీ అనే పదం వాళ్ళే నాన్ క్రిస్టియన్స్ వాళ్ళ పదం అది విల్ క్రిస్టియన్స్ అంటే క్రైస్టు ని ఫాలో చేసే వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియానిటీ క్రిస్టియన్స్ అనే పదం వచ్చింది కానీ బైబిల్లో క్రిస్టియానిటీ అనేది లేదు ఎక్కడ క్రిస్టియన్స్ అనే పదం లేదు చర్చ్ అనే పదం అసలు లేదు అసలు చర్చ్ కాన్స్ట్రక్ట్ చర్చ్ పదం చర్చ్ అనే కాన్సెప్టే లేదు బైబుల్లో మనుషులు తయారు చేసుకున్నారు అది ఒక పెద్ద బీస్ట్ లాగా తయారంది ప్రపంచం అంతటా చర్చ్ చేయాలా పాసా చెప్తాడు మీరు ఈ సంవత్సరం పలాని మినిస్టర్కే ఓట్లు వేయాలని చర్చ్ చెప్తున్నాడు జబర్దస్త్ ఏంటి నీ ఇష్టం నువ్వు ఎవరికి ఓటు వేసుకుంటా యోగేసి నీ ఇష్టం గానీ నువ్వు వచ్చి మినిస్టర్ చర్చ్లో కూర్చోబెట్టి నిలబెట్టి ఈయనకే మీరందరు ఓట్ అయ్యండి అని చెప్పడం నువ్వు నీ యొక్క యాచక ధర్మాన్ని నిర్వర్తించలేను నువ్వు దాని చెడగొట్టుకు చర్చ్ అనే స్థలంలో నిలబడి ఆయన ఎక్కడ జరుగు కూర్చుని అక్కడ నామన నేను అక్కడ ఉంటా అని ఆయన ఉండే స్థలంలో నువ్వు ఆయనకే ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళవడ మినిస్టర్ వస్తే వాళ్ళని నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు ఎట్లా పాస్టర్వింగ్ మొత్తం చెడిపోయింది మతపరమైన జీవితం అది బీస్ట్ గా తరైంది జబర్దస్తి తరవుతుంది అరే నేను చెప్పినట్టు చేయకపోతే నేను నిలగొడతా అది బీస్ట్ గా తయారు చేసే ఎవరు చేసారు అర్థమవుతుంది నా మాట నా నేను చెప్పినట్లు మీరు వినకపోతే మీ పిల్లలకి పెళ్లిళ్ళకి నేను ఇవ్వను స్థలం మీ పిల్లలకి ఎట్టిస్తారు పెళ్లికి ఎవరు మీ పిల్లలకి పెళ్లిళ్ళకి నేను చూస్తా జబర్దస్తి కదా నేను చెప్పినట్లు వినకపోతే మీరు చచ్చిపోతే మీకు సమాధికి తోటల స్థలం ఇవ్వం అని పాస్టర్ మాట్లాడితే నేను విన్నా నాతో డైరెక్ట్ మాట్లాడి ఒక పాస్టర్ నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతే నువ్వు చనిపోతే నీకు స్థలం ఓడిస్తాడు సమాజిలో నేను చనిపోయాక నాకు ఫీలింగ్ ఉంటుందా నా బాడీకి ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా అది ఎక్కడ ఉంటే దానికి ఏంటి అది ఫుట్ పాత్ మీద ఉంటే ఏంది దానికి విలువ లేక చెత్తకొండలా పడితే దానికి విలువ సమాజ తోటలో ఉంటే దానికైనా విలువ ఉందా చచ్చిపోయినాక ఫీలింగే ఉంటది కదా నేనంటే నేను సరే అనుకులు ఏం చేయడం నేను ఇక్కడికి వెళ్ళి నీకు బాధ అనిపిస్తుంది కదా మీ అనండి ఏమనండి మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు అంటారు తర్వాత చాలా కష్టాల పాలేండి పాపమ్మా తలిస్తే బాధ అనిపిస్తుంది అక్కడ సవాల్ చేసిన పాస్టర్ మృగా తయారు చేస్తుంది క్రైస్త సంఘాన్ని ప్రపంచం ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ శాపగ్రస్తులు అన్న సంఘాలు లేవా అన్న పాస్టర్స్ ఈ సంఘం లకెళ్ళి వెళ్లిపోయిన వాడు అని చెప్పినారు పాస్టర్స్ మామూనర్ల ఛానసాలు నేను విన్నా ఈ సంఘంలో ఉంటేనే ఎత్త జబర్దస్తిగా జమ చేసుకుంటున్నారు ఇది మృగానికి సంబంధించి ఇప్పుడు అంత దీర్ఘంగా మీకు నేను చూపించాను ఒకరోజు చూపిస్తాను మృగాన్ని ఎంత భయంకరమైనది అది మృగం అది చూస్తే అంత వికృతంగా ఉంది మృగం అక్కడ ఉందా కానీ అది నిజంగా కళ్ళ కనిపించే మృగం కాదు అది అట్లా నిజంగా వికృతంగా కనిపించే మృగం కాదు దాని గుణగణం వికృతంగా ఉంటది అది తర్వాత చూస్తాం మనం ఇప్పుడు చూడడం మనం దాని కొరకు ఇంకా సిద్ధపడలేదు కానీ ఇక్కడ మటుకు ఎవరైతే ఆ మృగాన్ని పూజిస్తున్నారో అంటే నేను చెప్పాడు ఏంటంటే ఈ రోజు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు చర్చి నేను మీకు స్ట్రైట్ గా చెప్తాను ఇప్పుడు దాన్ని నేను పెడతాను రికార్డింగ్ డిలీట్ చేయాలి మన ప్రభు కంటే ఎక్కువగా పాస్ అని ప్రేమిస్తుంది చర్చి రోజు మన ప్రభు కంటే ఎక్కువగా ఆ చర్చ్ నేమ్ ని ప్రేమిస్తుంది నేను ఫలాని చర్చ్ సంబంధించింది అని రికనెస్ నేను నేను ప్రభుకి సంబంధించిన చెప్తాడు ఐ బిలాంగ్ టు జీసస్ అని చెప్తా ఎవరు చెప్పాడు ఐ బిలాంగ్ టు సో చర్చ్ అని చెప్తాడు పేరు అంటే ఏం లేదు గొప్పతనం ఇది బ్రదర్ టూ ఇయర్స్ ఓల్డ్ చర్చ్ బ్రదర్ ఎగరేసుకుంటుంది నేను ఒకసారి ఒంగల్ పోతే ఒక చర్చలో పిలిచారు ఇన్వైట్ చేసి ఇది హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బ్రదర్ అని చెప్తుండొక ఓహో ఇంత పెద్ద ఇంత పాత చర్చ నేను విలవీగల హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చర్చి లో నేను నిలబడి వాక్యాన్ని చెప్పిన నేను గంభీరంగా ఫీల్ కావాలని నువ్వు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయితే ఏంది థౌజండ్ ఇయర్స్ అయితే ఏంది నువ్వు చర్చ అయితే చర్చి అంతే ప్రభు కంటే కాదు కదా ఈ రోజు ప్రభు ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇచ్చి దాన్ని వర్షిప్ చేస్తున్నారు అంటే దానికి విలువనిస్తున్నారు దానికి మర్యాద ఇస్తున్నారు వాడి పేర్లు ఉండవు జీవ గ్రంథంలో ఈ లోకంలో నువ్వు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన నాకు పాత్రలు అంటే ఆయన పుస్తకంలో వాళ్ళ పేర్లు లిఖింపబడవు అవి తుడిచివే పడతాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండిసారి మతైసార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం పర్లోక రాజ్యము ఏ రీతి ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరియు పర్లోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది కాబట్టి ఒక వల పర్లవరాజ్యం అని చెప్తున్నాడు అట చెప్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి కదా పర్లవరాజ్యం ఏంది వల ఏంది అక్కడే ఉంది దేవుని యొక్క జ్ఞానం ఆ వలలో నాన విధములైన చేపలు బడ్డ ఎంట అంటే సముద్రంలో జీవరాశులు అని అర్థం అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు మన ప్రభు చెప్తున్నాడు ఆయన ఏదో స్టోరీ చెప్తున్నాడు ఇవి నెరవేర్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వలని బయటికి లాగినాక మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని అంటే మీరు అర్థం చేసుకోవాలా చెడ్డవి ఏముంటాయి వల వేసినప్పుడు ఉత్త చాపలే పడవు అండ్ ఆ నీటి తేళ్లు పడతాయి టా టైస్లు వస్తాయి కొన్నిసార్లు అంటే తాబేళ్లు పడతాయి చిన్న చిన్న తాబేళ్లు పడతాయి దాని తర్వాత మీరేమంటారు ఇక్కడ ఎండ్రకాయలు అంటారు పీతలు అంటారా ఎట్లుంటాయి అవి రెండు కొండిలుంటాయి అంతేనా టక్ టక్ టక్ టక్ ఇరవడతారు వాటిని అవి నువ్వు తినవా నేను నువ్వు తింటావని చెప్తున్నా అవి తినొద్దు ఎందుకంటే ఎండ్రకాయలు తాబేళ్ళు స్టార్ ఫిష్ జెల్లీ ఫిష్ ఇంకా ఏమున్నాయి ఇవన్నీ ఎందుకు సృష్టించిన దేవుడు అంటే వాటర్ని ప్యూరిఫై చేయడానికి కొరకు పెట్టింది వాటర్ ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయి అవి వాటిని తీసుకొచ్చి నువ్వు తినేస్తే నీ వాటర్ ఫిల్టర్ కాదు అవి వాటర్ చెడిపోతుంటాయి దాన్ని అతను సృష్టించిన దేవుడు వాటిని విపరీతంగా తినేస్తున్నారు మనుషులు సరే మనమేదో వెజిటేరియన్స్ లాగా మాట్లాడతా లేదా నాన్ వెజిటేరియన్స్ కి వ్యతిరేకంగా నేను ఏం చెప్తానండి ఇక్కడ బట్ అవి తినద్దని ఉంది అటువంటి తినద్దు నిన్న ఒక డాక్టర్ చెప్తుంటే వింటున్నాను కోడి టక్ టక్ టక్ టక్ తినేస్తుంది కదా బైబిల్ ఏముందంటే నెమరు వేయని దానిని దేని తినకూడదని ఉంది కదా ఇప్పుడు ప్రపంచంలో గొప్పగా తినేది చికెనే అది నమ్మలేదు అది టక్ టక్ టక్ కదా అయితే దానికి గిజన్ అక్కడ ఉంటది దాన్ని ఏమంటారు తెలుగులో గొంతు కల లోపలే లోపలంటే దానికి ఒకదానికి అంటే అటువంటిది అది ఏం చేస్తా అంటే టక్ టక్ టక్ టక్ తిన్నప్పుడు రాళ్లు కూడా పోతాయి దానికి పడుపు చాలా పోతాయి రాళ్లు ఆ రాళ్ళన్ని అండగా పోతాయంట ఆ గిజర్లకి పోయి ఆ తిన్న ఆహారాన్ని ఆ రాళ్లు మనం నమిలినట్లు రాళ్లు వాటిని పౌడర్ పౌడర్ చేస్తాంట ఆహారాన్ని తర్వాత ఆ జ్యూస్ ని అది నమిలిన బాగా దాని తర్వాత అది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందంటే దాన్ని అది పండలాగా పనిచేసిందంట గిజర్ల రాళ్లు అని చెప్తున్నాయి ఆశ్చర్యం ఫస్ట్ టైం అది ఎప్పుడు చదవలేదు గురించి ఏవైతేనేమి వాటి గురించి నేను తినాలా తినద్దని చెప్తాను కొందరు కొందరికి వరత సరే చిన్నప్పుడు కోళ్లు చిన్నప్పుడు తిన్నప్పుడు కోళ్ళు ఏం ప్రాబ్లం కాలేదు కానీ ఇప్పుడు తింటే హెల్త్ జడిపోతుంది ఎందుకంటే కోళ్లకి హార్మోన్స్ ఇస్తారు ఇంజెక్షన్స్ ఇస్తారు చిన్న పిల్లలు త్వరగా పెద్దగేటట్లు ఫార్టీ డేస్ పడుతుంది ఒక కోడి పెద్దగా పిల్ల అది ట్వంటీ వన్ డేస్ ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వలన ఆ హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చిన కోడి తింటే మనుషుల త్వరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంటే పుష్పవతలు అయిపోతున్నారు త్వరగా ప్యూబా టీక్ వచ్చేస్తున్నారు పిల్లలు ఎందుకంటే ఆ హార్మోనల్ ఇంజక్షన్స్ తినడం వల్ల మటన్లో కూడా అంతే గోట్స్ అవి త్వరగా పెద్ద గరంకి వాటికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి మీరు అవన్నీ తినాలన్నా వద్దా అనేది నేను ఎప్పుడు కూడా వెజిటేరియన్ కి వ్యతిరేకం కాదు నాన్ వెజిటేరియన్ కి సపోర్ట్ అసలే కాదు ఎందుకంటే బీ కాంప్లెక్స్ ఉండదు వెజిటేరియన్ లో ముఖ్యంగా బీటువెల్ ఉండదు బీటువెల్ లేకపోతే రక్తక్షణత వస్తుంది మళ్ళీ ఏ వెజిటేబుల్లో లేదు బీటువల్ మళ్ళీ హార్ట్అక్స్ ఎక్కువ వెజిటేరియన్స్కి వస్తాయి ఎందుకంటే వాళ్ళకి బీటువల్ లోపం ఉంటుంది కాబట్టి నేను ఏదో ఒక తీరీ చెప్తున్నాను మీకు అది పోయి డాక్టర్ తను డిస్కస్ చేసి కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళీ బీటువెల్ ఎట్లా వస్తుంది మళ్ళీ నేను వెజిటేరియన్ కదా అంటే నువ్వు మిల్క్ తాగితే మిలిక్ లో ఉంటుంది బీటువెల్ కొంచెం భాగం తక్కువ ఉంటుంది ఎగ్గులు ఉంటుంది బీటువల్ దాని తర్వాత పుట్ట కూడా బీటువల్ ఉంటుంది ఆ తింటే ఏమైంది రక్తం అభివృద్ధి చెందుతుంటుంది లేదంటే రక్తక్షణత ఉంటుంది ముఖ్యంగా వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ తిన్నా కూడా ఎక్కువ తినదు ఒకటి రెండు పీసుల కంటే ఎక్కువ డిసైడ్ అయింది ఎక్కువ అవసరం లేదు బీటువల్ ఎంత అవసరమో అంతే తక్కిందంత వేస్ట్ గా అయిపోతా ఉంటది కాబట్టి ఇక్కడ ప్రభు తనంత నోటి ద్వారా మాట్లాడుతున్నాడు ఆ వలను దరికి తీసుకు లాగి కూర్చుండి మంచివాటిని గంపలో పెట్టి చెడ్డ వాటిని బయట పాడవేదరు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును యుగ సమాప్తి ఎందుకు జరుగుతుంది యుగము ముగించే టైంకి అటనే జరుగుతుంది యుగం ముగించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మంచివాటిని ఆయన గంపలో పెట్టుకుంటాడు అప్పుడు ఏమవుతుంది గంపన పర్లగరాజ్యము లేక వలన ఇప్పుడు గంపన పర్లగరాజ్యము లేక వలన ముందు పర్లగరాజ్యం అని చెప్పింది కదా వలనే పర్లగరాజ్యం అన్నాడు ఆ వలకెళ్లి గంపలు వేసుకున్నప్పుడు మీరు అర్థం చేసుకోలేదు గంపలు దాన్ని సీల్ చేస్తారు కదా అంటే ప్రొటెక్షన్ అన్నట్టు అంటే ముద్రించబడింది విమోచన దినం వరకు ముద్రించబడిన మీరు పరిశుధాత్మ చేతాన్ వాక్యం ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రికను కాబట్టి సీల్ చేయబడ్డరు ఇంకా శ్రమ కాలంలో ను సీల్ చేయబడ్డావు ఈ లోకంలో ఏం జరిగినా నీకేం కాదు ఎందుకంటే నువ్వు సీల్ చేయబడ్డావు గంపలో కానీ బయట ఉన్నవి ఇవి పనికిరాని అంటే తేళ్లు పాములు కూడా ఉంటాయి కొన్నిసార్లు పాములు పడతాయి వాళ్ళేస్తే నీటి పాములు ఉంటాయి కొన్ని పాయిజనర్స్ ఉంటాయి అవి చాలా డేంజర్ అవి జాగ్రత్తగా ఉండాల చాపా అందుకే యాంటీడోటి ఇంజక్షన్స్ తీసుకొని సముద్రం మీద బై ఛాన్స్ అవి గర్షణయి అనుకోండి ఇన్స్టెంట్ గా చచ్చిపోతారు అక్కడ నుంచి హాస్పిటల్ కిటో తీసుకొస్తారు అందుకని ఇమీడియట్లీ ఇంజెక్షన్ తీసుకుంటారు అక్కడే అంత డేంజరస్ అన్నట్టు అవి సీ స్నేక్స్ అంటే పిచ్చి పిచ్చి అన్ని పడతా ఉంటాయి కని విని ఎరగని అన్ని పడతా ఉంటాయి అందులో నువ్వు ఎప్పుడు కూడా చూడని వింతరకమైన జీవరాశులు కూడా పడతా ఉంటాయి అందులో అంటే ఏంటంటే అవి నువ్వు ఎప్పుడు గుర్తించలేదు నీకు జ్ఞాపక నువ్వు అసలు నీకు తెలలే అవన్నీ నీకు ఓన్లీ చేపలే కాబట్టి దేవుడు గుర్తించేది కేవలం చేపలనే తక్కిన వాటిని కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అంటే వాటి గుణగణం అది కాబట్టి అవన్నిటిని జమ చేసి తక్కిన వాటిని బయటపడేస్తాడు మళ్ళీ తిరిగి నీళ్ళ లేడు ఆ విషయాన్ని అర్థం చేసుకోదాం దొరికిన ఆ చేపలని గంపలేసుకుని తక్కిన వాటిని బయటపడేస్తాడు దరి బయట లోపలయ్యాడు కాబట్టి గంప కళ్ళానికి సాదృశ్యం ఓ రీతిగా చెప్పాలంటే నూర్చబడ్డ ధాన్యాన్ని కళ్ళంలో చేర్చుకుంటారు తక్కిన ధాన్య తక్కిన పొట్టుని కళ్ళం బయటపడేస్తారు బయటపడేసి అది నుంచి తా కలుస్తారు ఊర్లలో గిరటల్లో ఇవన్నీ పనులు రైతుల పనులు రైతుల ఇళ్లలా జరుగుతూ ఉంటాయి మంచిగా ధన్య వడ్లని అన్నిటి ఆ నూర్చి విత్తనం వేర్పరిచినాక విత్తనాలన్నింటి కళ్ళలో జమ చేసుకుంటారు కళ్ళం బయట వాటి తొక్కనంతా కలిసి కాల్చిపరుస్తాయి గడ్డి తొక్క అంత ఉంటుంది తోలు వాటి అన్నిటి బయట కాల్చేస్తారు అనమాట అలాగనే యుగ సమాప్తి అంటున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో మనం అందరము కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం లాగా ఉండాలా అందుకే మనం రేడియో స్టేషన్ కి కళ్ళం అని పెట్టుకున్నాం అందులోకి రావాలా కళ్ళంలోకి రావాలా బయట ఉంటే నువ్వు కాల్చివే పడతావు అంటే నరకానికి పోతావు నువ్వు కళ్ళంలోకి రావాలా అన్న విషయాన్ని మనము దేవుడు మనకు అది బయలుపరిచింది అలాంటి పేరు వారకో మనీష్ అని దాన్ని మన చర్చగా నేనేం మార్చాను కళ్ళం సంఘం కళ్ళం చర్చని నేనేం పెట్టాను అలాంటి ఒత్తిడి కూడా మీరు ఎవరు చేయొద్దు నాకు అర్థమవుతుందా మీ ఇష్టం ఉంటే మీరు ఏమన్నా పెట్టుకోండి పేర్లు గానీ దేవుడు నిన్న ఎట్లా నడిపిస్తే నువ్వు అట్లా ఆయనకే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలా కాబట్టి పర్లోకరాజ్యము ఏ రీతి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం కానీ ఇప్పుడు చూడండి జకడే గ్రంథంలో చూస్తున్న వాక్యము ఎగిరిపోవు కాగితపు పుస్తకము దేవుని జీవ గ్రంథానికి సాధించము మరి విశేషంగా దాని దాని యొక్క అర్థం చూడండి ఇప్పుడు ప్రాణ గ్రంథము ఆరో అధ్యాయంలో కాబట్టి ఆరో అధ్యాయంలో ఒక వాక్యం నేను చూపిస్తాను మీరు ఇంటి వెనక ఇంకా దాని గురించి ఈ వరం ధ్యానించండి వచ్చే వరం నేను ముగిస్తాను ఈ వాక్యాన్ని దేవుని చిత్తం ఉంటేనే ముగిస్తా అట్లా అనుకుంటేనే మూడు వరాలు అయిపోయింది అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో ఈ ఎగిరిపోవు కాగితపు చుట్ట దేనికి సంబంధించింది మరి విశేషంగా అది జీవ గ్రంథమే బుక్ ఆఫ్ లైఫ్ ఇంగ్లీష్ నుంచి అట్లా కానీ చూడండి పద్నాలుగవ వచనంలో మీరు ఇంటికి పోయి దాన్ని ధ్యం చేరికే ఇది మరియు ఆకాశ మండలము మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె నై తొలగిపోయేను అదనవుతుంది ఇప్పుడు జకర గ్రంథంలో ఉన్న వాక్యమే ఈ వాక్యమే ఒకటే ఆ వాక్యమే ఈ వాక్యం అక్కడ ఎగిరిపోతున్న పుస్తకం మనకు కనిపిస్తుంది ఆ ఎగిరిపోతున్న పుస్తకం ఏందనేది ప్రభు యోహాను భక్తుల ద్వారా మనకు అది చూపిస్తుండే అది ఏంటంటే ఆ ఎగిరిపోవ్ పుస్తకం ఏంటి ఆకాశ మండలానికి సాదృశ్యం ఆకాశ లేక దేవుని నమ్ముకున్న వారికి సాదృశ్యం ఆకాశ అంటే పైనవారు అని అర్థం ఆకాశ ఆకాశ చుట్టబడిన గ్రంథము ఇంగ్లీష్ లో లేదు ఇంగ్లీష్ హెవెన్స్ అని అంతేనా కదా లేదు అక్కడ ఇంగ్లీష్ లో హెవెన్స్ అని ఉంది చుట్టబడిన తొలగిపోయెను కాబట్టి ఇక్కడ మటుకు ఇంగ్లీష్ లో హెవెన్స్ అని ఉంది డిపార్టెడ్ రిసీడ్ రిసీడెడ్ రిసీడెడ్ ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను కాబట్టి ఇప్పుడు చూడండి ఈ గ్రంథము దేనికి సంబంధించింది జీవ గ్రంథమే కానీ ఆకాశ మండలము చుట్టబడ్డ గ్రంథం వలె తొలగిపోయాను అది ఎగిరిపోయాను ఎగిరిపోవు కాగితపు చుట్ట లేక కాగి ఎగిరిపోవు పుస్తకం అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి అక్కడనేమో ఎగిరిపోవు పుస్తకము ఇక్కడనేమో ఆకాశ మండలం అంటున్నాడు కాబట్టి ఆకాశ మండలం అన్న పర్లవరాజ్యం అన్న హెవన్ అన్న ఒకటే స్టై అన్న ఒకటే రీతి చెప్పాలంటే ఫైన్ ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇది దేనికి సంబంధించింది ఇది మతపరమైన జీవితానికి సంబంధించింది చుట్టబడింది అంటే దానిలో ఉన్న పేర్లు చుట్టబడ్డాయి సీల్ చేయబడ్డాయి అంటే గొప్ప జనానికి సాదృశ్యం కానీ దానికి ఆ పక్కన కూడా ఉన్నాయి కదా అవి కూడా ఎగిరిపోతున్నాయి అని అర్థం కానీ ఎప్పుడైతే ఆ బుక్ సీల్ చేయబడుతుందో తొలగిపోతున్నాయి అంటే తొలగిపోవడం అంటే ఎవరి స్థానం నుంచి వాడు తొలగిపోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపంపిస్తుండడు వాళ్ళ పొజిషన్స్ విడిపోతున్నాయి డివైడ్ అవుతున్నాయి అది అసలైన పదం ఇప్పుడు వాక్యం చూపించి నేను ముగ్గిస్తాను ఎందుకంటే మీకు ఈ వారమంతా వీటిని ధ్యానించడం కొరకు మీకు ఇవన్నీ హెల్ప్ చేస్తా ఉంటాయి బట్ ఇప్పుడు చూడండి ప్రణంగం ఇందాక దొరకలేదు పదిహేడవ అధ్యాయంలో ఇప్పుడు చూడండి ప్రణం గ్రంథము పదహార అధ్యాయంలో ఉంది పదిహేడు కాదు అందుకే అక్కడ లాక్ అయిపోతుంది నా మైండ్ ప్రడం గ్రంథం అధ్యాయంలో ఎట్లా తొలిగిపోతున్నాయి ప్రడం గంధము అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది రెండు కలిసి చదివితేనే అర్థమవుతుంది సరే చూడండి అప్పుడు మెడుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను మూడు కదా పెద్ద భూకంపమును కలిగేను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు గ్రేట్ అర్థక్వేకనుంది అప్పుడు సుమాత్రాలైతే ఇదే వాక్యం అనుకున్నారు చాలా మంది ఇవ్వం ఇక్కడ బైబిల్ చెప్పింది కాబట్టి అది పెద్ద భూకంపం అనుకున్నారు ఓ రీతిగా అది కరెక్ట్ గా వచ్చి ప్రవచనం కానీ మన తెలుసు అసలైన ప్రవచనము ఆత్మీయమైంది భూకంపం అంటే భూమి అంటే మతపరమైన జీవితము అది కంపించే జీవితం భూమివాసులు కంపించే కాలం అంటే వాళ్ళందరూ మరణించే కాలం పెద్ద కేకలతో వాళ్ళు హత కాలం ఇద్దరు సాక్షులకు సాధించం వాక్యం కాబట్టి పెద్ద భూకంపం కలిగిన దంతర్ చూడండి ఏమైంది అంతకుమంటే గొప్పది ఇంతకుముందు కలగలేదు ప్రసిద్ధమైన మహాపట్టణము అంటే మహాబబులోను ప్రసిద్ధమైన మహాపట్టణము మహాబబులోను ఏమైంది మూడు భాగములయను ఎప్పుడన్నా ధ్యానించారా మీరు నాకు ఎందుకు స్టార్టింగ్ అయినప్పుడు వాక్యము మైండ్ కు వచ్చింది జార్కపోయింది అంటే దేవుడు అప్పవరకు రిలీజ్ ఇవ్వలేదు లేదు ఇంకా నువ్వు ఇంకా వాక్యం ధ్యానించకుండా అక్కడ పోవద్దు నువ్వు అయితే ఎట్లా పకినాలు పోవ కదా అందరూ కలిసిపోతేనే క్రమం అది కాబట్టి నేను ముందు పోయేది లేదు మీరు వెనుక లేదు అందరం కలిసిపోవాల్సింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది దేవుడు కాబట్టి ఆ మహాపట్టణము మూడు భాగములాయను మనము రెండు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ వాక్యం జన్స్తున్నాం మూడు గుంపులని ఎక్కడ ఆ అధ్యాయంలో కూడా మూడు గుంపులున్నాయి దేశంలోని రెండు గుంపుల వారు తెగబడి చతురు మూడో భాగంని అగ్నిలో నుండి పుటము వేసి తీయబడిన బంగారం అనే వాళ్ళని తీసుకుని వస్తా బయటికి అన్నాడు కాబట్టి మూడు గుంపులు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఈ ఆకాశ మండలము కాగితపుచ్చుట లాగా మూడు విభజిపబడుతున్నాయి ఏంటై మూడు గ్రంథపు చుట్టలో ఒకరు గ్రంథపు బయట ఒకడు ఇటు దిక్కు ఒకడు రైట్ ఒకడు లెఫ్ట్ ఒకడు మధ్య ఒకడు మూడు గుంపులన్న విషయాన్ని జ్ఞాపకం ఎందుకు మళ్ళీ నాలుగు గుంపు ఏది మీకు తెలిసి నాలుగో గుంపు ఎక్కడుంది ఇవన్నీ గ్రంథము ఐదవ దానికేలా వస్తున్నాయి ఆ రోజు మనము హేచ్కల్ గం హైదరాబాద్ జరించకపోయింటే ఎనిమిది సంవత్సరాల క్రితం ఎప్పటికీ మనకు అర్థం కాకపోయాడు అక్కడ నుంచి స్టార్ట్ మెల్లమెల్లగా నడిపించుకుంటే వస్తున్నాడు మట్టపు గుండు దించి వేయబడ్డప్పుడు కూడా మూడు గుంపులు మివచింపబడ్డాయి ఎరులేము ఇసాకు గుంపు యబాము గుంపు మూడు గుంపులు అక్కడ ఎరుసలేము అంటే గొప్పగా సాదృష్టం తక్కిన ఈ సర్పంలోకి సాదృష్టం అవి మనం చూపిస్తున్నట్టు మన ప్రభు అన్యజల పఠనములు కూలిపోయేను తన తీక్షణమైన ఉగ్రతయు మధ్యమ గల పాత్రను మహాబబులను నాకు ఇవనని దానిని దేవుని సముఖమంతో జ్ఞాపకము చేసిరి సరే అది ఏం జరిగింది ఎట్లా ఎట్లది కూలిపోతుంది అన్న విషయాన్ని అక్కడ వాళ్ళు చర్చించుకుంటున్నారు దానికి సంబంధించిన విషయం ఇది మనకు మనకు అర్థమైంది బబులోను మూడుగా విభజింపబడింది ఇప్పుడు అనర్థం అవుతుంది బబులోను ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్తారు ఎక్కడుంది మూడుగా విభజింపబడింది ఈ మూడు ఎక్కడున్నాయి లోపల ఉన్నాయా అనుమానం ఇంకా నాకు అప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది నాకు అనుమానం వచ్చినప్పుడు వల్ల ఇవన్నీ తిరిగి చూపిస్తా ఉంటాడు దేవుడు అందుకే అనుకుంటా ఫస్ట్ నీ అనుమానం పోవాలా తర్వాత వేరే అనుమానం పోవాలా నీ అనుమానం పోకపోతే ఏమవుతాది చెప్పండి నేను నిశ్చయతో నీ వాక్యం చెప్పలేను నాకు నిశ్చిత నేను కొంచెం లేట్ వస్తాను హాఫ్ అవర్ లేట్ వస్తా నేను ఎందుకంటే ఆఫీస్లో సిద్ధపడాను వాక్యం ఆఫీస్ పని ఆఫీసే వాక్యం సిద్ధపడాలంటే నేను ఇంటికి వచ్చి సాయంత్రం కలిసే ప్రార్థనలు కూర్చొని వాక్యం ధరించి ఆ సంపూర్ణత అంటే ప్రిపరేషన్ అయినా కానీ ఇక్కడికి వస్తా లేకుంటే మీరే నడిపించుకుంటారు అంతవరకు లేట్ అవుతుంది ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ అర్థమయ్యిన తరకు నేను ఇక్కడ నిలబడలేను చెప్పలేను కాబట్టి మనం మనం మన హృదయాన్ని సిద్ధపరచుకుంటుండాల ఆయన సన్నిధిలో ఆయన ముందు మనం పరిగెత్తడానికి వీల్లేదు ఏదో చెప్పాలా కదా అనేసి చెప్పడానికి కూడా వీల్లేదు వీళ్ళంతా అప్రమాణికులు మనం అప్రమాణికులు ఉండడానికి వీల్లేదు మనం ఏం వాగ్దానం చేస్తున్నాం నేను మీకు వచ్చేవారని చూపిస్తారు అప్రమాణికులు అంటే ఎవరు దొంగలంటే ఎవరు అనే విషయాన్ని చూపించేసి ఆ దర్శనం మనం ముగించుకుంటాం దాని తర్వాత ఆ స్త్రీ ఎక్కడ కూర్చుంది అదొక చివరి దర్శనం దానికి సంబంధించిన విషయాలు మనం వచ్చేవరని దర్నిస్తాం అంతవరకు దేవుడు మనం దీవించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మీకు వందాలని అయినా ప్రవ్వా అనాది కాలం నుంచి మీరు మీ బిడ్డలతో మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇవి ఈ లోకస్తులు చూడలేని స్థితిలో ఉన్నారు శారీరకంగా ఉండే మతస్థులు ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రవ్వ ఏ బైబుల్ కాలేజీలో చెప్పబడని వాక్యాలు ఏ చర్చలో చెప్పబడని వాక్యాలు ఏ టీవీ ప్రోగ్రామ్స్లో చెప్పబడి వాక్యాలు మేము దాన్ని బట్టి అతిశయిస్తలేం ప్రవ మేము గొప్పలం అని మేము కేవలమునే అతిశయిస్తున్నాం అక్కడ మీరు మా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాడినారు ఈ లోక పాపంలన్నీ మీరు అక్కడ మోస్తున్నారు పుట్టిన ప్రతి మనిషి పాపం మీరు మోస్తున్నారు పుట్టబో ప్రతి మనిషి యొక్క పాపం అక్కడ మోస్తున్నారు జగత్ పునాదులు వేయబడక ముందే వధింపబడ్డ గర్ర మీరు అక్కడ ఉన్నారు మా పాపములు మీరు భరించి మాకు బదులుగా మీరు మరణించినారు మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించుకున్నారు మీ యొక్క కృపవరం చేత పర్లకొబ్ ఆత్మ ఫలాల చేత మమ్మల్ని అభిషేకించినారు ప్రవ్వా ఇది మా గొప్పతనం గానే కాదు మా తెలివి అసలే కాదు కేవలం మీ కృపనే కేవలం మీ యొక్క ప్రేమనే మమ్మల్ని మీరు ఇంతగా ప్రేమించి ఇవన్నీ చూపిస్తున్నారు ఏ యోగ్యతని మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించినారు దాన్ని మీకు వందలు ప్రభ్వా మేము సమర్థించుకోకుండా సమాధాన ధైర్యంగా వీటిని అనేకలకు ప్రకటించాలా ప్రేమతో ప్రకటించాలా కఠినమైన ద్వేషంతో కోపంతో కాదు అటువంటి ఆత్మలను గర్దించమని ప్రార్థిస్తున్నాం మా నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సమయ ప్రవ్వ మా జీవితాలను మరోసారి సరిచేయండి ప్రవ్వ మాలోని బలీనతలు తొలగించండి అనారోగ్యాలను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ఏసుక్రీస్తు నామన్నా ప్రతి చీకటి దురాత్మ అంధకార మంతశక్తులను ఏసుక్రీస్తున్న పాతలంలో బంధించండి ప్రవ్వ మీ పరకు భూదిగంతుల వరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుని మీరేం మహిం పొందమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపుదల దయచేసి యాక్సిడెంట్ స్థానియకుండా సురక్షితంగా ఇంటికి చేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్